పునః్యక్రామత్ శాసనా నశనే అభీ త్రిపాత్ పురుష మూడు పాదములు కలిగిన పురుషుడు పురుష అంటే విరాట్ పురుషుడు పరమేశ్వరుడు అదేమిటి మూడు పాదాలు ఏమిటో నాలుగు పాదాలు ఉండాలి కదా అంటే ఆ ఒకటి జగత్తు మిగతా మూడు జగత్తునకు అతీతమైనవి అంటే జగత్తు యొక్క ద్వంద్వముల స్పర్శలేని పాదములు మూడు ద్వంద్వరూపమైన పాదము జగత్తు అదొకటి ఆ మూడు పాదాల గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే పైన త్రిపాదస్యామృతం దివి అని జగత్తునకు అతీతమైన త్రిపాత్తు గురించి చెప్పారు కనుక అదే త్రిపాత్ మళ్ళీ అటువంటి త్రిపాత్ అయిన పురుషుడు ఊర్ధ్వం ఉదయ్ సో ఊర్ధ్వం అంటే పైకి ఉదయ్ ఆ పైకి ఊర్ధ్వముఖముగా వెళ్ళి ఉత్కర్షగా ఉన్నాడు ఉత్ ఐత్ ఉదయత్ పైకి చేరి ఉన్నాడు అంటే శిఖరం మీద ఎక్కి కూర్చున్నాడు అన్నట్టు సో జగత్ ఇప్పుడు ఎలాగంటే జగత్తు రూ జగద్పంగా ఈశ్వరుడు ప్రకటమయ్యేటంటే ఎప్పటికీ ఈ ఆశంక ఉంటుంది ఏంటంటే జగత్తులో ఉండే గుణదోషాలన్నీ ఈశ్వరుడికి ఈశ్వరుణ్ణి స్పృశిస్తాయా స్పృశించవా ఇది పెద్ద సమస్య ఇప్పుడు మన హృదయంలో ఉండి ఈశ్వరుడే ఈ సర్వాన్ని చేయిస్తున్నాడు అని అంటాం మనం ఏ కర్మని చేయాలన్నా ఏ క్రియను ఆచరించాలన్నా ప్రాణశక్తి ఉండాలి ప్రాణశక్తి నేను పెట్టింది కాదు ఎవరికి వాళ్ళు పెట్టుకున్నది కానీ కాదు అది ఈశ్వరుని యొక్క అనుగ్రహమే కాబట్టి ప్రాణశక్తి మూలంగానే క్రియలన్నీ అవుతూ ఉంటే మరి క్రియల యొక్క మంచి చెడులు ఈశ్వరుడికి చెందాలి కానీ మనకెందుకు చెందుతాయి అని అనే ఒక శంక సో ఈ విధంగా ఈ జగద్రూపంగా ఈశ్వరుడు ప్రకటమయ్యాడు కనుక జగత్తులో ఉండే ధర్మాధర్మాలకు పూచి అయిందే జగత్తులో ఉండే మంచి చెడ్డలకి సుఖదుఖాలకి పూచీ అయిందే సుఖం ఎక్కువగా ఉన్న చోట ఆయనకి పక్షపాత బుద్ధి ఉందని దుఃఖం ఎక్కువగా ఉన్న చోట ఆయన శాడిస్ట్ అని అంటారు నైర్గృణ్యం శాడిజం అంటే నైర్గృణ్యము అంటారు అంటే ఘృణ లేదు దయలేదు దయలేనివాడు చాలా క్రూరస్వ స్వభావుడు అని అర్థం అని ఈ రకమైన లక్షణాలన్నీ దేవుడికి చెప్పుకుంటూ ఉండే అవకాశం ఉంది అలా చెప్తూ ఉంటారు కూడా జనం సో బ్రెజిల్ వాళ్ళు వరల్డ్ కప్ నెగ్గినప్పుడు గాడ్ ఈజ్ ఎ బ్రెజీలియన్ అన్నారు గాడ్ ఈజ్ ఎ బ్రెజీలియన్ ఫ్రాన్స్ వాళ్ళు నెగ్గాడు అనుకోండి గాడ్ ఈజ్ ఎ ఫ్రెంచ్ మ్యాన్ ఇప్పుడు రీసెంట్లీ గాడ్ ఈజ్ ఇటాలియన్ ఇలాగా ఉంటాయి సో గాడికి పక్షపాతం ఇటాలియన్ ఇటలీ వాళ్ళని ఫేవర్ చేశాడు ఎందుకు వై షుడ్ హీ ఫేవర్ ఇటలీ పీపుల్ అంటే బికాస్ ఈ హ్యాపీన్స్ టు బి ఇటాలియన్ ఇలాగ ఘాటు గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఓ రోజు ఘాటు మంచివాడు ఇంకో రోజు గాడు చెడ్డవాడు సో ఇలా మాట్లాడతారు అదేమీ సరికాదు ఆయన యథార్థ స్వరూపము ఈ ఒక పాదం కాదు ఏకపాదం కాదు ఆయన యథార్థ స్వరూపము త్రిపాత్ త్రిపాత్ పురుష అని చెప్తనే ఆయన దీనికి అతీతంగా ఉంటాడు ఉదయ్ ఈ దేశకాలంలోకి ఉన్నత స్థానంలో ఉన్నత అంటే ఎత్తైన కాదు దేశకాలంలోకి అతీతమైన అని అర్థం ఎత్తైన అంటే ఏమిటా ఎత్తు దేశకాలములకు అతీతముగా ఉండటమే ఆ ఎత్తు అటువంటి ఎత్తైన స్థానంలో ఉన్నాడు దీన్ని ఎలా చెప్తారంటే ఎత్తులో ఉండడం అనే దానికి అర్థం ఏంటంటే ఉదాసీన అని వినుంటారు ఉతు ఆసీన ఉదాసీన వదాసీన అని శ్రీకృష్ణుడి గీతలో ఉంటాడు అంటే ఉతు ఆసీన ఎత్తులో కూర్చున్నవాడికి నేల మీద ఉండేటువంటి ద్వంద్వాలు స్పృశించవు దానికి అతీతంగా ఉంటాయి మనం ఎత్తులో కూర్చోవాలి ఎత్తులో బాల్కనీలో నిలబడి ఉన్నారనుకోండి ఇక్కడ పైన నిలబడి కిందకు చూశారనుకోండి కింద ఉండే మురికి మిమ్మల్ని ఏమీ స్పృశించదు కింద ట్రాఫిక్ జామ్ అయితే మీకు ఏమీ ఇబ్బంది ఏం కింద ట్రాఫిక్ ఫ్రీగా ఫ్లో అవుతుంటే మీకు ఉరికి ఉపకారమో లేదు సో ఈ విధంగా రెండింటికే అతీతంగా ఉంటుంది ఈ పైన నిలబడి ఉంటాయి అదే వెళ్ళిపోయి ఆ సెంటర్లో ఉన్నారనుకోండి అబో ఎటు నుంచి ఎటు ఎవడొచ్చి కొడతాడా అన్నట్టుగా భయపడుతూ ఉండాలి ఎప్పుడు బయటపడదామా సెంటర్ నుంచి అన్నట్టు ఉంటుంది కాబట్టి ఎత్తుగా ఉండడంలో ఒక అడ్వాంటేజ్ అంతేకాకుండా వేదాంత భాషలో దేహంతో తాతాత్మ్యం చెంది ఉండడాన్ని అలా నరక కోపంలో పడిపోవడం లాగాను దేహేంద్రియ మన అతీతంగా సాక్షిగా ఉండడాన్ని చాలా ఎత్తైన స్థానంలో ఉండడంలాగా అలా వర్ణిస్తారు పోయిటిక్గా శ్రీకృష్ణుడు కూడా అదే భాషని మాట్లాడతాడు ఆరు వృక్షు ఆరుఢహ ఏహాభిమానంతో నరక అంధకోపంలో పడున్నవాడు ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటాడు ఆరు వృక్షు ఇంకొకడు చేరేసి ఉంటాడు ఆల్రెడీ ఆరుఢహ ఎవరెస్ట్ క్లైంబింగ్ చేసేసిన వాడు చేయకుండా వెనకాల ఉండిపోయినవాడు అన్నట్టుగా వర్ణిస్తారు అటువంటి పొయిటిక్ డిస్క్రిప్షన్స్ మనకి సర్వత్రా కనపడతాయి ఇక్కడ కూడా అటువంటిదే సో త్రిపాత్ ఊర్ధ్వ పురుష ఉదైత్ త్రిపాత్ అయినా ఊర్ధ్వడు అంటే వీటికి అన్నిటికీ అతీతంగా ఉండేవాడు పురుష పూర్ణ పరమేశ్వరుడు ఉదైత్ అంటే ఉత్కర్షగా ఉన్నత స్థానంలో చేరుకుని ఉన్నాడు పాదోస్ భవాత్ పునః సో పాద మూడు పాదాల పైన ఉన్నాయంటే మరి ఒక పాదం కింద ఉంది కదండి అస్య అంటే ఈశ్వరుని యొక్క పాద ఒక పాదము సో అది ఇహ ఈ లోకమునందు అంటే ఈ లోకము రూపముగా ఈ జగత్ రూపముగా అభవాత్ అంటే అభవత్ వైదిక ప్రయోగం ఎప్పుడు వేదంలో ఏ టెన్స్ చెప్పినా ప్రజెంట్ టెన్స్గానే అర్థం దానికి లోకదృష్టిలో అభవత్ అంటే ప్యాస్టన్స్ బట్ వేద మంత్రంలో కనుక అభవత్ వచ్చినా బబువా వచ్చినా ఇప్పుడనే అర్థం భవతి అనే అర్థం కాబట్టి అంటే అభవత్ అంటే భవతి అని అర్థం సో ఆయన మూడు పాదాలు ఆ దేశకాలాతీతమైన పూర్ణతత్వంగానే మిగిలి ఉన్నాయి కానీ ఒక పాదం మటుకు ఇదిగో మన ముందున్న జగద్ూపంగా ఉన్నది అయింది అయి ఉన్నది భవతి ఇహ ఇహ అంటే ఈ జగద్ జగత్తునందు ఉన్నది ఈ జగత్తునందు జగత్తునకు అధిష్టానమై ఉన్నది అలా అవుతూ ఉంటుంది ఎన్నిసార్లు అవుతుందంటే పునః పునః అంటే మళ్ళా మళ్ళా ఎగైన్ అండి గైన్ పునః అంటే పునఃపునర్థం సో ఇప్పుడు జగద్రూపంగా ఒక పాదమైనది ఇది ప్రళయానికి వెళ్ళిన తర్వాత దట్ ఈస్ నాట్ ది ఎండ్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ పాదం మళ్ళీ జగద్రూపంగా వస్తుంది ఆ విధంగా సైకిల్ ఆఫ్ క్రియేషన్ అన్నది అలా నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది ఏమన్నా పదాలు స్పష్టంగా తెలియట్లేదు పాద అసె ఇహ అభవాత్ పునః అంతా స్పష్టంగా తెలుసుకోం తతో విశ్వం వ్యక్రామత్ తత తత అంటే ఆయన ఈ జగద్రూపంగా ప్రకటమైన తరువాత పై ఆ వాక్యంలో ఏం చెప్పాము జగద్రూపంగా మళ్ళా మళ్ళీ ప్రకటమవుతూ ఉంటాడు అని చెప్పాము తత ఆ విధంగా ప్రకటమైన తరువాత విశ్వంగ్ విశ్వంగ్ అంటే వివిధ రూపములుగా అంటే వివిధ రూపములు అంటే ఏమిటి దేవతల దగ్గర మొదలుపెట్టండి దేవతలు మానవులు పశువులు పక్షులు క్రిములు కీటకములు బ్యాక్టీరియా దాకా వెళ్ళిపోండి సో డైనోసార్స్ కూడా వేసుకోవచ్చు మీరు అన్ని అన్ని రకాల ప్రాణుల రూపంగా విశ్వంగా అంటే వివిధ రూపములుగా వ్యక్రామత్ వ్యాపించి ఉన్నాడు అయ్యో ఈ విషయం మాకు తెలుసు అని మీరు అనకూడదు మంత్రములకు జాబితా ఉండదు తెలుసున్నా మళ్ళీ స్తోత్రం కదండి స్తోత్రం చేసేప్పుడు ఇప్పుడు ధనికుణ్ణి భేదవాడు ఎప్పుడు స్తోత్రం చేస్తాడంటే ఎప్పుడు డబ్బు కావాల్సి వచ్చినా స్తోత్రం చేస్తూ డబ్బు ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు వల్ల స్తోత్రం చేస్తూ సో అలాగే ఒక పరిచ్ఛిన్న జీవుడిగా ఉన్నంత కాలం వీడు స్తోత్రం చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఏం స్తోత్రం చేస్తాడు కొత్త కొత్త స్తోత్రాలు ఏం చేస్తాడు అవే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మంత్రములకు జామిత అనేది ఉండదు జామిత అంటే పునరుక్తి దోషం అదేమీ ఉండదు కాబట్టి ఆయనే ఆ విధంగా జగద్రూపంగా ప్రకటమై పాదము ద్వారా సకల ప్రాణుల వ్యాపించి ఉన్నాడు అంటే ప్రాణుల ఎందు ప్రాణం లేని వాటిని వ్యాపించలేదా అంటే వాటిని కూడాను శాసనాశనే అభి అభి అంటే అభివ్యక్రామత అనమాట వ్యక్రామత అనే వెర్భం ముందుకు వస్తుంది అభి అంటే అభివ్యక్రామత అంతటా వ్యాపించి ఉన్నాడు అంతటా అంటే జగత్తుని రెండు వర్గాల కింద విడిదీయొచ్చు ప్రాణము గలవి ప్రాణము లేనివి ప్రాణానికి లింగము అంటే సూచకము ఇప్పుడు నిప్పుకి లింగం ఏమిటి పోగా అది లింగం అంటే లింగతే నేనైతే లింగం దీని చేతని ఇంకొకటి సూచింపబడుతుంది ఆ దాన్ని లింగము అంటారు ఆ పదం శాస్త్రీయమైన పదం సో ప్రాణానికి లింగం ఏమిటండి మీరు చెప్పండి ప్రాణానికి లింగం ఏమిటి ఆకలి ప్రాణము చైతన్యానికి లింగం వల్లే ఆ చైతన్య విషయం అలాంటి ప్రాణానికి లిగ్గం ఏమిటి ఆకలి అశనాయాహి మృత్యు వస్తుంది ప్రాణం ఉంది అంటే ఇప్పుడు శిశువు పుట్టగానే ఏం చేస్తుండే కేర్మని ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు ఆహారం కోసం అంతకుముందు ఆహారం లభ్యమవుతూ ఉండేది ఆ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ కొత్త ఆహార వ్యవస్థను మీరు ఏర్పాటు చేయండి అని ఒక సూచన ఇవ్వటం కోసం కేరు అంటాడు కేరు అంటే పర్వాలేదు హ్యాపీ కేరు మనకపోతే మాత్రం అందరూ కంగారు కాబట్టి సాసన అంటే ఆకలితో కూడినవి అంటే ప్రాణులు అనశన అంటే ఆకలి లేనివి అశన అంటే ఆకలి అనశన ఆకలి లేనివి అంటే అర్థం రాయిరప్ప మొదలైనవి అంటే ప్రాణము లేనివి కాబట్టి ప్రాణము ఉన్న వాటిల్లో ప్రాణము లేని వాటిల్లో కూడా రెండింట్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు దీన్ని పంచదశ్రీకారుడు బాగా చెప్పాడు ఎలా చెప్పాడంటే ఆయన పరమేశ్వరుడు సచ్చిదానంద ఘనుడు ఆయనలో మూడు అంశాలున్నాయి ఒక రకంగా జగత్తుని బట్టి మనం అలా వ్యవస్థ చేయొచ్చు మూడు అంశ అంటే మూడు మొక్కలు ఉన్నాయని కాదు మూడు లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు బంగారంలో అది మెటల్ మెటాలిక్ నేచర్ ఉంది ఎల్లో కలర్ ఉంది షైనింగ్ నేచర్ ఉంది ఈ మూడు అంశాలు ఉన్నాయి లేదు కదా ఉన్నాయి కదా ఇప్పుడు బంగారం ఎన్ని అయింది మూడు ప్లస్ ఒకటి లేదు ఒకటే అలాగే పరమేశ్వరుడు సచ్చిదానంద ఘనుడు అన్నాము ఏమంటే ఈ సత్ అన్నది మీకు ఎక్కడ కనపడుతుంది అంటే బండరాయిలో కనపడుతుంది మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అని అంటారు కదా న్యూటన్స్ ఫస్ట్లా పరమేశ్వరుని సత్తుని సూచిస్తుంది ఏమిటి ఫస్ట్లా ఏమిటి అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బీ ఇన్ అ of ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ కాన్స్టంట్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్ వైన్ అవుట్ సైడ్ ఫోర్స్ అన్నది సంథింగ్ లైక్ దాట్ కాబట్టి అది ఇనర్షియా కదలదు దాన్ని కదలకపోవడం అనే లక్షణం ఉంటుంది అంటే అలా పడి ఉంటుందంతే అలా గట్టిగా బండ్రాయిలాగా ఉంటుంది ఆధ్యతనే కదలకుండా కూర్చున్నా నేట్రా ముద్దులా పడున్నావు ఏమిటనంట ముద్దు అంటారు ముద్దు అంటే వాడు ఉన్నాడు శుభ్రంగా ఉన్నాడు కానీ కదలిక లేదని వాటి చలదలు లేదు సోమరి సో అసత్ అంశము హిమాలయాల్లోనూ ఇప్పుడు హిమాలయాలకి స్థావర అని పేరు స్థావర అంటే కదలకుండా ఉండేవాడు కదలకుండా ఉంటే రేంజ్ హిమాలయం రేంజ్ అంటే ఇట్ ఈజ్ ఏదైనా ఒకటి గట్టిగా కదలకుండా బలంగా ఆ ఉన్నది అనేది బాగా గట్టిగా మనకి అనుభవానికి వచ్చేది ఏమిటండి మౌంటైన్ కదండి మౌంటైన్ రేంజ్ సో అది సద్్రూపంగా ఉన్నాడు సత్ సర్వత్రా ఉంది కానీ అక్కడ ఓన్లీ సత్ వెరీ డ్రమాటిక్గా మనకి ఆ సత్ సచ్చిత్ ఎక్కడ కనపడుతుందో తెలిసిన ప్రాణి అంత ప్రాణము గలదాని ఎందు సచిత్ కనపడుతుంది అయితే ఈ చిత్ అన్నది అంతఃకరణంలో విజ్ఞాన రూపంగా విజ్ఞానం ఉంటేనే చిత్ అంటారు విజ్ఞానం తెలుస్తూ ఉండటం సంకల్పాలు పుడుతూ ఉండటం అన్ని రకాలు తెలివికి విజ్ఞానం అనిపారు సో చితే విజ్ఞానంగా మనకి మనకి అనుభవానికి సో నేను సచిద్ అంటే నేను అని నేను నన్ను నేను తెలుసుకుంటున్నాను స్వయంగా నన్ను నేను తెలుసుకుంటూ ఉండటమే కాకుండా సర్వమును తెలుసుకుంటూ ఉన్నాను అదే మరి సచితం ప్రతి ప్రాణిలోనూ కూడా అయాం నేను ఉన్నాను అనే అనుభవం అది అనుభవం అనుభవము అంటే చైతన్యం అయ్యి ఉండాలి లేకపోతే అనుభవం ఎందుకు తెలియడానికి అనుభవము అంటారు కాబట్టి నేను ఉండడం మాత్రమే కాదు నేను ఉన్నాననే సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే నేను చిద్రూపుడనో ఇతరమును కూడా తెలుసుకుంటూ ఉంటాను నా యొక్క నా యొక్క ఉనికిను నేను తెలుసుకున్నట మాత్రమే కాకుండా ఇతరము సర్వము యొక్క ఉనికిని కూడా నేను తెలుసుకుంటూ ఉంటా ఇది సచ్చిత్ కాబట్టి మనందరము సచ్చిద్రూపుడమే పశుపక్షాదులు సర్వ ప్రాణులు సచ్యిత కాబట్టి ప్రాణము లేని దానికి ప్రాణం ఉన్నదానికి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వచ్చింది సత్తు అయితో చిత్తు కూడా అవుతారు మంచిది ఇప్పుడు ఆనంద ఎవరవుతారు సచ్చిద ఆనంద అంటే ఎవళ్ళే హృదయము అంతఃకరణము పవిత్రంగా ఉంటుందో వారు ఆనంద స్వరూపాన్ని అందుకోగలుగుతారు కాబట్టి జ్ఞానులు పవిత్రమైన అంతఃకరణము ఒకలవారు రాగద్వేషంలోకి అతీతమైన అంతఃకరణము కలవారు అటువంటి వృత్తులు అటువంటి మనోవృత్తులు అక్కడ ఆనందం కూడా ప్రతిఫలిస్తుంది సచిత్ ఎలాగో ఉంటుంది సచిత్తుతో పాటుగా ఆనందం కూడా ప్రతిఫలిస్తుంది ఆఖరికి విషయానందంలో ఉండే ఆనందం కూడా ఇదే విషయానందం అంటే ఏంటో తెలుసునండి మీరు ఏదైనా ఒక కోరిక కోరారనుకోండి ఆ కోరిక తీరినది లభించినది అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది మంచి ఉల్లాసంగా ఉంటుంది దాన్ని విషయానందము అక్కడ ఏమైందంటే ఆ కోరిక కారణంగా మనలో ఒక వెలితీ అశాంతి అనుభవానికి వచ్చి ఆ ఆనంద స్వరూపము కప్పివేయబడుతుంది సచ్చిత్ కనపడుతూ ఉంటుంది ఆనంద స్వరూపం అయితే కప్పివేయబడుతుంది మనస్సు యొక్క అశాంతి వలన ఆ కోరిక తీరిన కొద్దిసేపు నిన్న మీకు చెప్పాను తరుణ్ సాగర్ ముని తరుణ్ సాగర్జీ మహారాజ్ చెప్పారంటో ఐదు నిమిషాలు అయ్యి ఆరో నిమిషం మొదటి సెకండులో ఆ కోరిక తీరిన ఐదు నిమిషాల వరకు మ్యాక్సిమం అది అన్ని కోరికలు తీరినప్పుడు ఐదు నిమిషాలు ఉండాలనే లేదు మ్యాక్సిమం అట్మోస్ట్ మ్యాక్సిమం కోరిక తీరిన బెస్ట్ గొప్ప కోరిక తీరిందంటే వాడికి ఐదు నిమిషాలు అశాంతి లేకుండా అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ఆనందానుభవం ఉంటుంది ఆరో నిమిషం మొదటి క్షణంలోనే మొదటి సెకండ్లోనే డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ అశాంతి ప్రారంభం సో ఆ ఒక అశాంతిలోంచి ఇంకో అశాంతిలోకి వీడి జంప్ చేసి మధ్యలో కొద్దిసేపు శాంతి ఏదైతే కలదో ఆ శాంతావస్థ ఎందు మీకు ఆనందం కూడా ప్రతిఫలిస్తుంది అంజేతనే శాంత వృత్తియే వృత్తి అంటే మనస్సు యొక్క తనొక రూపము శాంత వృత్తియే ఆనందాన్ని ప్రతిఫలిస్తుంది కాబట్టి అంతఃకరణము సత్ చిత్తుని కూడా ప్రతిఫలిస్తుంది రాయిరప్ప ఇవన్నీ సద్రూపంగా నిలిచి ఉంటాయి అమ్మోడు అలా చెప్పుడు కాబట్టి శాసన అనశన శాసనాలో ఆయన స చిద్రూపుడుగా ప్రకటన అనశనంలో అనశన అంటే ప్రాణము లేని వాటిలో సద్రూపుడుగా ప్రకటన అవుతున్నాడు కాబట్టి మొత్తం మీద ప్రాణము గలవి ప్రాణము లేనివి సకల పదార్థముల ఎందు కూడా పరమేశ్వరుడు తన ఒక పాదంతో వ్యాపించియే ఉన్నాడు అది మంత్రం తర్వాత తస్మా విరాడజాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథో పుర సో తస్మాత్ అంటే ఆ సచ్చిదానంద ఘనుడైన పరమేశ్వరుణ్ నుంచి ఆ త్రిపాత్తు నుండి త్రిపాత్ కదండి సచ్చిదానంద అంటే త్రిపాత్ కదా ఆ త్రిపాత్ పురుషుణ్ణించి జగత్తునికి అతీతుడైన జగన్నాథుడై కూడా జగత్తునికి అతీతుడైన ఆ త్రిపాత్ పురుషుణ్ విరాట్ అజాయత విరాట్ అంటే మీకేమిటో తెలుసును స్థూల బ్రహ్మాండము విరాట్ ఇతే చిత్రం ఏంటంటే దేహం అనేది దేహాభిమానితో కలిసే ఉంటుంది దేహాభిమాని లేకుంటే దేహము ఉండదు కాబట్టి స్థూల బ్రహ్మాండము అంటే బ్రహ్మాండాభిమాని నుండి మీరు విడదీయలేరు కాబట్టి విరాట్ అంటే స్థూల బ్రహ్మాండము తన దేహముగా కలిగి ఉన్న భగవంతుడు అని చెప్పాలి అభిమాని ఉంటాడు కాబట్టి స్థూల బ్రహ్మాండాభిమాని విరాట్ అజాయత ప్రకటమయ్య అంటే స్థూల బ్రహ్మాండం ఒక జడ జగత్తు కాదండి విరాట్ అంటే జడ జగత్తు కాదు జడమైన జగత్తు కాదు ఫిజికల్ యూనివర్స్ కాదు ఫిజికల్ మీరు ఏమిటండి వాట్ ఆర్ యూ అర్ ఫిజికల్ బాడీ నా వేర్ ఎ పెర్సన్ హూ ఓన్స్ హూ ఓన్స్ అప్ ఫిజికల్ బాడీ అంతే కదండి ఒక ఫిజికల్ బాడీని నా నేను నాది అని అభిమానించే ఒక వ్యక్తి మీరు అలాగే సమష్టి మీరు వ్యష్టి వ్యక్తినే సమష్ వ్యష్టి చేయండి సమష్టి సో దేవుడంటే స్థూల జగద్రూపంగా ప్రకటమయ్యాడంటే స్థూల జగత్తు అయిపోయాడని కాదు కథల్లో చెప్తారు దేవుడు రాయి అయిపోయాడు ఇంకేదో కథల్లో అలా ఒకప్పుడు ఈ కథలు చాలా హానిని చేస్తాయి ఒకప్పుడు మంచిది ఇప్పుడు కేరళ అంతనూ దేవుణ్ణి ప్యూరిఫై చేసే కార్యక్రమంలో దేవుడు మైలుపడిపోయాడు ఎంత తప్పు దేవుడు మైలుపడిపోవడం ఏంటండి ఆ మాట్లాడడానికే చాలా తప్పు ఎవరన్నా ఆ మాటలు మాట్లాడింది దేవుడు మైలుపడతాడండి అరే నీ స్వరూపం ఆత్మే నిత్య శుద్ధం శాస్త్రం చెప్తుంటే అది నువ్వు తెలుసుకోకపోవడం అలట్టు పెట్టి వీడు దేవుడే మైలుపడ్డాడన్నవాడు ఆత్మశుద్ధం అని వీడికి చెప్తే వీడికి ఎప్పుడు తెలుస్తుందండి ఎలాగే చెప్పడం వీడికి పాఠం ఆత్మని నీ స్వరూపము ఆత్మశుద్ధం రాని ఏం చెప్తారు వాడికి వాడికి దేవుడే మైలుపడ్డాడు అనేవాడికి ఇప్పుడు దేవుణ్ణి శుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు దేవుడు గొప్ప వీళ్ళు గొప్ప వీళ్ళే గొప్ప ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి శుద్ధి చేసే అంత సమర్థలు ఇప్పుడు శుద్ధి చేసేవాడు తాను శుద్ధుడై ఉండాలి ఆ శుద్ధి యొక్క మహిమ తెలుసున్నవాడే ఉండాలి శుద్ధి చేసే ప్రక్రియ తెలుసున్నవాడే ఉండాలి శుద్ధుడై ఉండాలి ఇన్ని అయ్యుండి శుద్ధి లేని చోట శుద్ధిని వీడు తీసుకురాగలుగుతాడు ఆ స్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఎంత దురదృష్టమో చూడండి అలాంటి మాటలు మాట్లాడడానికి నోరెలా వచ్చిందా అని అనిపిస్తుంది అలాంటి మాటలు మాట్లాడదు అది కర్మకాండలో జ్ఞాన సంబంధం లేకుండా కేవలము కర్మని పట్టుకుని వ్రేలాడి దాంట్లో ఇలాంటి దోషాలే వచ్చేస్తాయి సో అంధ పరంపర అయిపోతుంది ఈ మాటని మన శాస్త్రజ్ఞలు ఎప్పుడో చెప్పారు మీరు కర్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని దానికి అవిద్యని పేరు పెట్టారు కర్మకి అవిద్య అని పేరు పెట్టారు సో అంధంతం అఫ్ ప్రవిషంతి అని చెప్పారు విద్యతో కలపరాదాన్ని కేవలం అవిద్య పట్టుకుని మీరు ఏలాడేమంటే అజ్ఞానంలో పడిపోతామని చెప్పలేదు కాబట్టి సో ఎంతో ఎనీవే సో ఆ పరమేశ్వరుడి నుంచి ఆ త్రిపాఠ పరమేశ్వరుడి నుంచి విరాట్ విరాట్ అంటే జడమైన జగత్తు కాదు దెర్ ఈజ్ నో జడ జడమనేది మనం అంగీకరించం ఇప్పుడు ఈ దేహం ఉన్నది దీంట్లో జడమేమిటి సరే ప్రాణం లేకపోతే జడమే ప్రాణం ఉంటే ఏది జడం కాదు జగత్తులో ప్రాణం ఉందా ఉంది ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు పుజేస్ చేసి ఉన్నాడు ఆవేశించి ఉన్నాడు ఈశ్వరావేశము లేని స్థానం లేదు తర్వాత ఇంకోటి దేవుడు మైలుపడ్డాడంటే ఎలా మైలుపడ్డాడు అనే దానికి వీళ్ళు చెప్పే హేతు మరీ ఘోరం అలాగే చాలా తప్పు ఏం చెప్తాం సో ఒకవైపున ఈశ్వరుణ్ణి దేవీ రూపంగా ఆరాధిస్తూనే ఉంటాం మనం మరోవైపున ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడదాం ఎనీవే ఆయన కనుక ఆ పరమేశ్వరుడి ఈ సమష్టి జగద్రూపంగా ఉండే ఈశ్వరుడు ప్రకటమైనాడు తస్మాత్ విరాట జాజత అయితే ఇప్పుడు పరమేశ్వరుడి నుంచి విరాట్ వస్తే విరాట్ దృష్ట్యా పరమేశ్వరుని యొక్క స్థానం ఏమిటి విరాజో అధి పురుష అధి విరా విరాట్టుకు అతీతమైన పరమేశ్వరుడు అతీతమైతో ఉండి అలాగని విరాట్ ఎక్కడ పరమేశ్వరుడు ఇంకో చోట కాదు విరాట్ మన సో విరాట్టుకు అధిష్టానంగా ఉన్నాడు బంగారము నగలకు అతీతమై ఉండి కూడా నగలకు అధిష్టానంగా ఉంటుంది ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్ ఇది అన్వయం వ్యతిరేకాలు అంటారు జన్మాద్యస్య యతోన్వయాది ఇతరథ భాగవతంలో ఉంటుంది పరమే ఈ జగత్తునకు జన్మాదులు ఆ పరమేశ్వరు నుంచి వచ్చాయి ఆ పరమేశ్వరుడే దీంట్లో అన్వయమై ఉన్నాడు అను అయ అనుసరించి వ్యాపించి ఉన్నాడు బట్ అట్ ది సేమ్ టైం ఇతర ఈ రిమైన్స్ డిస్టింగ్ట్ అండ్ డిఫరెంట్ డిస్టింగ్ట్ నాట్ డిఫరెంట్ డిస్టింగ్ ఫ్రమ్ జగత్ జగత్తు యొక్క సుఖదుఖాలు ఈశ్వరులకు సంప్రాప్తం కానే కాదు కనుక సొట్ ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్ ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను చాలామంది బాగా తెలుసుకునే వాళ్ళని తెలుగులో చెప్పాలంటే వ్యాపించి ఉంటాడు అట్ ది సేమ్ టైం అతీతంగా ఉంటాడు అది కఠినం కూడా తెలుసుకోవటం దృష్టి సారిస్తే తెలిసిపోయింది బంగారమే దృష్టాంతం బంగారం నగలన్నిట్లోనూ వ్యాపించి ఉంటుంది సపోజ్ ఒక నగ ఎబ్బయ ఏం బాగులేదండి నగ చాలా అగ్లీగా ఉందండి అని అంటారు ఆ అగ్లీనెస్ ఆ నగ యొక్క అగ్లీనెస్ బంగారానికి వర్తిస్తుందా వర్తి పోనే అగ్లీగా ఉంది కదా ఒకరు పరేయండి మేము ఏరుకుంటాం అని అన్నారు అనుకోండి అబ్బాబో ఎందుకు అది బంగారం కదా అంటారు అదేమిటి మరి నగ అగ్లీగా ఉందన్నారే బంగారానికి వర్తించదా అంటే అయ్యో మీకు ఏమాత్రం తెలియదుటండి అగ్లీనెస్ ఆఫ్ ది ఆర్నమెంట్ అది బంగారాన్ని స్పృశించను కూడా స్పృశించదు అని చెప్తారు అది చెప్పకపోవచ్చు తెలుస్తూ ఉంటుంది మనకి చెప్పకపోవచ్చు అది వేరే సగ్గది తెలుస్తూ నగ విరిగిపోయింది అనుకోండి చెస్ భగ్నం అయిపోయింది ఇది అని వదలు పారేస్తారండి వదలు పారేస్తారు భద్రం చేసుకుంటారు ఎందుకంటే విరిగిపోయింది నగ కానీ బంగారం కాదు మనకు అది తెలుస్తూ సో విరాజో అధి పురుష స జాతో అత్యరిచ్యత కొంచెం చూసి చెప్తూ ఉండాలి ఏదో ఉద్దేశం చెప్పేయడం కాదు సాత అత్యరిచ్యత అచ్చా సో ఈయన చాలబారాశర్ యోయం సర్వ వేదాంత వేద్య పరమాత్మ స ఏవ అంటే సర్వే ఉపనిషత్తుల చేత తెలియబడే పరమాత్మయే తన మాయ చేత విరాహమైన బ్రహ్మాండమును సృజించి దాని ఎందు జీవరూపంగా ప్రవేశించి బ్రహ్మాండాభిమాని అయి సో దేవతారూపుడై ఉన్నాడు దీన్నే అథర్వణిక ఆమనంతి సో అథ వేదంలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు స జాత అత్యరిచ్యత సహా అంటే ఆ విరాట్ పురుషుడు విరాటే కదా మరి విరాట్ గురించే మాట్లాడుతున్నాము ఆ విరాట్ పురుషుడు జాత పుడుతోనే అంటే జగత్తు మగ పరమేశ్వరుడు నుంచి ప్రకటన అవడం పేరే విరాట్ పురుషుడు పుట్టుట అంటే జగత్తు పరమేశ్వరుడి నుంచి ప్రకటమవుతోనే అని అర్థం అత్యరిచ్యత అతిరిక్తుడు ఆయను అంటే సమష్టిగా మిగిలిపోలేదు సమష్టి బ్రహ్మాండ రూపంగా విరాట్ ప్రకటమైనాడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నారు ఆయనకి ప్రథమ జీవుడు అని పేరు ఈ వైదికమైన మంత్రాలలో ఉండేటువంటి కొంత అలవాటు అవ్వాలి అది మన పౌరాణిక ధోరణిలో ఉండదు మనం దేనికి అలవాటు పడి ఉంటాం పురాణ ప్రోక్తములైనటువంటి దేవతాభావానికి దేవతా ఉపాసనలకి పూజలకి వాటికి అలవాటుపడి ఉంటాం అంచేతనే పురుష సూక్తం చెప్పండి అన్న వెంటనే కొంచెం తటపటాయించాం తటపటాయించి మనం అలా తటపటాయిస్తేలాగా మంచి జిజ్ఞాసులు కోరినప్పుడు చెప్పాలి కానీ తటపటాయించరాదు అని మళ్ళీ దాంట్లో దిగాం తటపటాయించడానికి అభిప్రాయం ఏమిటంటే అది అంత పాపులర్గా ఉండదు దాన్ని చెప్పి మెప్పించడం కొంచెం కష్టం ఎందుకంటే మంత్రాలలో ఆ కల్చరు ఇంకో రకంగా ఉంటుంది మనం ఏ కల్చర్లో జీవిస్తున్నామో దానికంటే కొంచెం దూరంగా ఉంటుంది ఇప్పుడున్న కల్చర్ దాని యొక్క ఇవల్ ఇవ ఇవల్యూషనరీ ప్రాసెస్లో అలా ఇవాల్వ్ అయ్యి దీంట్లోకి వచ్చాం వేదంలో ఆ కల్చర్ మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వేదంలో సరస్వాన్ అనే ఒక దేవత ఒకటి ఉంటాడు పుల్లింగ దేవత పుల్లింగ చెప్తా సరస్వాన్ ఆ సరస్వాన్ అనే దేవతకు హోమం చేస్తారు సరస్వత హోమములు అని పేరు సో వేరే పురాణం దగ్గరికి వచ్చేప్పటికి సరస్వాన్ని కనపడదాం సరస్వతి అయిపోతుంది పుల్లింగం వల్ల స్త్రీలింగం అయిపోతుంటుంది సరస్వతి అవ్వడమే కదా ఆవిడ తెల్ల చేరకట్టుకుని వేణు కూడా భవిస్తూ ఉంటుంది సో అలాగే మనం ఆలోచిస్తాం వేదం దగ్గరికి వచ్చి ఆ మంత్రాలు తీసుకుని ఇప్పుడు సరస్వాన్ని గురించి మీకు చెప్పడం ప్రారంభించారనుకోండి మీరు నా ముఖంలోకి చూస్తూ ఉంటారు నేను మాట్లాడినప్పుడల్లా ఈయన ఏదో చెప్తున్నాడు ఈయన పూర్తి చేస్తాడా అన్నట్టుగా ప్రాబ్లం అవుతుంది అలాగే దుర్గహ అని దేవుణ్ణి దుర్గ శబ్దంతో పుణ్యంగ శబ్దంతో వ్యవహరిస్తారు పురాణం దగ్గరికి వచ్చేవాడికి దుర్గా అవుతుంది సో కాబట్టి ఆ సూక్తం అని నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశా అక్కడ మంత్రాల్లో ఈశ్వరుణ్ణి దుర్గహ అని వర్ణిస్తారు వెరేస్ మన పురాణం దగ్గర వచ్చేవాడికి దుర్గా సూక్తం చెప్తున్నారు స్వామీజీ మన దుర్ పార్వతీదేవి గురించి చెప్తారని అందరూ వచ్చి కూర్చుంటారు నేను పార్వతీదేవి గురించి ఏం చెప్పాను అక్కడ అక్కడ మాటే ఉండదు అక్కడ ఆ ధోరణంతో ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి అలాగంటే ఒక చిన్న గ్యాప్ ఒకటి కనపడుతూ ఉంటుంది ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది అస్ట్ సో ఆ పురుషుడు పుట్టినవాడు ప్రథమ జీవుడు అంటారు విరాట్ పురుషుడన్నా హిరణ్యగల్పుడన్నా ఒకటే ఊరికే ఫోకస్ మారింది దేహాన్ని సమష్టి బ్రహ్మాండ దేహాన్ని హైలైట్ చేస్తే విరాట్ అన్నాం ఆ సమష్టి దేహంలో ప్రకటమయ్యే యూనివర్సల్ లైఫ్ అండ్ ఇంటెలిజెన్స్ని మా నుంచి మాట్లాడితే హిరణ్య గర్భుడు అంటాం ఆయన ప్రథమ జీవుడు అలా అంటే ఈశ్వరుడి నుంచి పరమాత్మ నుంచి పుట్టిన ప్రథమ జీవుడు ఆయనకు ప్రథమ జీవుడు కూడా వర్ణిస్తారు సో ఆ ప్రథమ జీవుడు తాను ఒక్కడే ఉండిపోయాడా అబ్బే ఒక లెక్కలో మనందరం కూడా హిరణ్య గర్భులమే ప్రతివాడి ఉంటుంది ఎందుకంటే వీడు పుట్టాడు వీడు బ్రహ్మచారిగా ఉండిపోతాడా ఒకడే పుట్టడం ఒకడే పుట్టాడు కానీ ఇప్పుడు ఒక్కడిగా ఉండిపోతాడా సో ఒకడేమవుతాడు రెండు అవుతాడు ద్విధా భవతి రెండెలా అవుతాడు ముందు మనస్సులో రెండు అవుతాడు ఒక అమ్మాయిని చూసి వస్తాడు నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు అప్పటికే రెండు అయ్యాడా లేడా మనస్సులో రెండు అయిపోయాడు మనస్సులో బాహ్యంలో రెండు అవుతాడు ఆ తర్వాత రెండు మళ్ళీ రెండు అయిన తర్వాత హనీమూన్ నుంచి వెళ్ళొచ్చి కొంతకాలం కలిసి కాపురం చేసిన తర్వాత మనస్సులో మూడవుతాడు మూడో వాడు అవుతాడు మూడవ సంతాన రూపంగా ఆ తర్వాత సంతానాన్ని కంటాడు అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు ఆ సంతానంలో కొంతమంది ఇప్పుడు ముగ్గురునో నలుగురినో కన్నారనుకోండి వాళ్ళు వేరువేరు రూపాలలో వేరువేరు డ్యూటీస్ చేస్తూ సమాజంలో విస్తరిస్తారు అదేవిధంగా ఆ విరాట్ పురుషుడు పుట్టినవాడు పుట్టినట్టుగా ఉండిపోలేదు తనను తానే అతిరి అతి అతిరిక్తవాన్ తనను తానే అతిక్రమించేస్తున్నాడు వీడు బ్రహ్మచారిగా ఉండిపోలేదు బ్రహ్మచారిగా ఉండిపోయి ఒక్కడిగా ఒంటరిగా ఉండిపోలేదు ఒకటి రెండు ఏడు రెండు మూడు ఏడు నాలుగు ఏడు అల్లల్లా తనని తానే ఎక్స్పాండ్ చేసేసుకున్నాడు సో అదేవిధంగా ఈ విరాట్ పురుషుడు కూడా తనని తానే అనేక జీవుల రూపంగా ఎక్స్పాండ్ చేసుకున్నాడు అని సర్వత్రా కూడా ఏకత్వాన్ని బోధిస్తుంది శృతి భేదాన్ని బోధించదు అంటే ఇప్పుడు విరాట్ పురుషుడే ఇప్పుడు సముద్రము కేవలం ఒక ముద్ద సముద్రం కింద మిగిలిపోలేదు అనేకానేకములైన తరంగముల రూపంగా అలా ముందుకు వచ్చేస్తూ ఉన్నది ఆ విధంగా విరాట్ పురుషుడు తనను తానే అతిక్రమించిన వాడై అనేకముగా ప్రకటమైనడు దేవతియ మనుష్యాదు రూప అభూత్తని రాశారాయన దేవతల రూపంగా పశుపక్ష్యాదుల రూపంగా మనుష్యుల రూపంగా ఆ విరాట్ పురుషుడే ప్రకటమైనడు అంచేతనే వేదము దృష్టికోణంలో సర్వము బ్రహ్మయే సకల ప్రాణులెందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు సో అందరూ బ్రహ్మ యొక్క అంశలే పరబ్రహ్మ యొక్క అంశలే ఒకడు అంశవును ఇంకొకడు కాదు అనే ప్రసక్తి అది అందరూ పరబ్రహ్మ యొక్క అంశలే శృతి అలాగే చెప్తుంది అయితే శృతి అందరూ పరబ్రహ్మ యొక్క అంశలు అని చెప్పడం కోసం ఒక మోడల్ని ముందుకు తీసుకొస్తే ఎగ్జాక్ట్గా అదే మోడల్ని డిస్టార్ట్ చేసి మనందరం వేరు వేరు మేము దేవుడికి దగ్గర మీరు దేవుడికి దూరం అని ఆ మోడల్ని మనం డిస్టార్ట్ చేసిన సందర్భం కనపడుతుంది అది ఆ విషయాన్నంతరం కూడా ఎదుర రాబోయే మంత్రాల్లో నేను మీకు వివరిస్తాను ఈ పుస్తకంలో ఆయన విస్తారంగా రాశాడు ఒక ప్రాచీన విద్వాంసులు సో ఆ టైం వచ్చినప్పుడు అది కూడా మీకు చదివి ఈ పుస్తకం సంగతి మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది సో సరే స జాతో అత్యరిచ్యత అనేక జీవులుగా ప్రకటమైనడు మంచిది పశ్చాద్ భూమి మథోపుర ముందు ఆయన దేవతలు ఇతర జీవుల రూపంగా ప్రకటమైపోయి మరి ఈ జీవులందరూ నిలబడాలంటే ఒక లోకం ఒకటి ఉండాలి కదండి సో ఏ లోకంలో ఈ జీవుల్ని నిలబెట్టేటువంటి స్థానం ఏదైనా అంతా కూడా క్రమంగా జరిగిందంటే వీళ్ళందరినీ పోగేసి ఒక మైదానంలో నిలబెట్టారు ఆ తర్వాత ఏదో చేశాడని కదా అంతా మానసికంగా ఒక కల్పనారూపంగా వర్ణిస్తున్నారు పశ్చాత్ అంటే ఆ తరువాత అంటే తానే మానసి వీడు ఎలాగైతే ముందు తానే రెండు అయిపోతాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత మూడు అయిపోతాడు అప్పుడు పిల్లవాడిని కంటాడు అని నేను చెప్పుకుంటూ వచ్చాను సరిగా అదేవిధంగా ఆ విరాట్ పురుషుడు ఏం చేస్తున్నాడంటే అన్ని ప్రాణులుగా తానే అయిపోయి ఈ ప్రాణులకి వేరువేరు లోకాలను మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అని తననుండియే ఆ లోకములను ఆయన ప్రకటించాడు దాంట్లో మొట్టమొదటిగా దేన్ని ప్రకటించాడంటే మనం ఉండే లోకాన్నే పశ్చాద్భూమి ఆయన భూమిని సృష్టించాడు భూమిని సర్జ సృష్టించను తర్వాత ఏం చేశాడు అథో అథో అంటే అథ అని అర్థం తర్వాత పురహ పుర అంటే బహువచనం ద్వితీయ బహువచనం పూహ్ పురౌ పుర పురం పురౌ పుర పురామూలను అని అర్థం సృష్టించాడు మీరు వేదాంత విచారదా నాకు మీరు చెప్పండి పురం అంటే ఏదండి పురం వేహం नवद्वा देहि नई कवयेकादशद्वाजस्या वक्रचेतस विमुक्त विमुच्यते कठोपनिषत्मंत्र पुरादशे पुराने केवो कोई द्वारा अला అలాగే ఇక్కడ పురం నవద్వారే పురే దేహి నైవ కున్న కారజన్ అని గీతలో ఆచార్యులు గీతాచార్యులు అంటారు కనుక ఆ పురములను అంటే ప్రాణుల దేహములను మనుష్యులే కనుకర్లే సకల ప్రాణుల యొక్క దేహములను ఆయన సృష్టించాడు పశ్చాద్భూమి మథోపుర సృష్టించినాడు అని అర్థం తర్వాత మంత్రం యత్పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత సంతో గ్రీష్మద్ శరద్ధవి ఇక్క వ్యాఖ్యా ఒక కొత్త సెక్షన్ దాంట్లోనే టాపిక్ కొద్దిగా ఎక్స్పాండింగ్ ఇక్కడి నుంచి ఒక యజ్ఞం గురించి మాట్లాడతాం వేదంలో అంటే యజ్ఞం వస్తుంది వేదం అంటే యజ్ఞంతో ఆరంభం యజ్ఞం ఉంటుంది మధ్యలో ఎండలో కూడా యజ్ఞమే ఉంటుంది ఆఖరికి ఆత్మజ్ఞానము ఏకత్వ జ్ఞానము సర్వాత్మభావం కూడా యజ్ఞమే బ్రహ్మార్పణం అంతా బ్రహ్మే అనేది కూడా యజ్ఞమే దాన్ని జ్ఞానయజ్ఞము అంటారు అంతా బ్రహ్మే అంటే చేసీదే ఉండదండి చేసీదే చేసీది ఉండాలంటే భిన్న భిన్నాలుగా ఉంటే చేస్తారు కానీ అంతా బ్రహ్మ అయితే ఏం చేస్తారు బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మ యతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అది దాన్ని జ్ఞా వచ్చిందా శ్లోకం మనకి రాలేదు వస్తుంది వచ్చినప్పుడు ఇంకా విస్తారంగా చదువుదాము నాలుగో అధ్యాయంలో వస్తుంది కాబట్టి దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు మామూలుగా చేసి బ్రహ్మయజ్ఞం వేరే ఉంది కర్మరూపమైన బ్రహ్మయజ్ఞం వేరే ఉంది ఇది జ్ఞానానికి సంబంధించిన బ్రహ్మయజ్ఞం సో ఇక్కడ చేసేదే ఉండదు తెలుసుకోవడమే పైగా ఎటువంటి తెలుసుకోవడం ఏ తెలుసుకోవడం చిన్న ముందైతే ఏ జ్ఞానం ముందైతే సర్వకర్మలు విలీనమైపోతాయో అటువంటి తెలుసుకోవడం కర్త బ్రహ్మయే కర్మా బ్రహ్మయే క్రియాఫలం బ్రహ్మే సర్వం బ్రహ్మే ఎనివే సో ఈ విధంగా ఆఖరికి జ్ఞానాన్ని కూడా యజ్ఞము అనే పోసి వేదం అంతా యజ్ఞమే ద్రవ్యయజ్ఞాస్తా సంశిత జ్ఞానయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన స్వాధ్యాయ జ్ఞాన జ్ఞాశ్చట్రా అన్ని యజ్ఞాలే మీరు ద్రవ్యంతో అంటే నెయ్యి తీసుకుని నిప్పుల్లో అగ్నిహోత్రంలో వేసే మంత్రం చెప్తే అది యజ్ఞమే పుస్తకం చదువుకుంటే ఇప్పుడు పాఠం చదువుకుంటే యజ్ఞం జ్ఞాన యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ఇప్పుడు జ్ఞానయజ్ఞం అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని పాఠం చెప్పేవాడు వినేవాడు ఇది జ్ఞాన యజ్ఞం మీరు ఇంటి స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం సో ఈ రకంగా ప్రాణాయామం యజ్ఞం అంట్లో యజ్ఞమే ఉందంటే ఎందుకు లేదు సో ప్రాణాయామం యజ్ఞం ఇలా కంటితోటి రూపాలను చూస్తున్నారనుకోండి అది యజ్ఞమే ఎందుకంటే రూపాలను కంటిలో హోమం చేస్తున్నారా లేదా అది సర్వ జగత్తుని యజ్ఞ రూపంగా చూస్తారు వేదంలో ఇప్పుడు ఈ సృష్టినంతని యజ్ఞంగా ప్రకటిస్తున్నారు సృష్టంత యజ్ఞమే మానస యజ్ఞం యథార్థమైన యజ్ఞమేం కాదు మానస యజ్ఞం అయితే మనం మామూలుగా ఈనాడు వైదిక యజ్ఞం ఏదైనా మీరు చూసి ఉంటే ఆ వైదిక యజ్ఞంలో ఏ ఏ అంశాలు ఉంటాయో వాటిని ఇక్కడ రూపకంగా చెప్తారు మెటఫారికల్గా చెప్తారు మానస యజ్ఞం సో ఇప్పుడు యజ్ఞానికి హవిస్ ఉండాలి హోమం చేసి ముద్దోహట ఉండాలండి కుర్రోడాశం అనో ఏదో అంటారు హవిస్ అంటే పురోడాశం మన వాళ్ళు కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా స్వీట్ పలహారంగా చేసుకుని దానికి హవిస్ అని పేరు పెట్టుకుంటారు ఎప్పుడో వెళ్ళారా ఆ వాట ఏం తిన్నారండి అంటే ఏం చేస్తారో పలహారం అని వస్తారు అడిగా హవిస్సు చూస్తున్నాం మంచి దాంతోపాటు వచ్చేదిలో ఉప్మా కూడా ఉండి ఉంటే అది కూడా ఏర్పాటు చేస్తున్నాం అదైతే ఫిల్టర్ కాఫీ కూడా సరే అయితే ఇంకా ఉపవాసానికి లోటే పర్ఫెక్ట్ ఆ ఆర్దర్లో ముందు హవిస్సు తర్వాత ఉప్మా తర్వాత ఒకప్పు తగుడి కాఫీ అంటే తీసుకువచ్చి ఇంకా ఉపవాసానికి లోటే ఉంది ఇలాంటి ఉపవాసాలు వారానికి రెండు చేయొచ్చు పక్షానికి ఒకటే గర్భ వారానికి రెండు చేసినా అభ్యంతరం లేదు ఇది ఒక పద్ధతి వెళ్ళి హవిస్సు ఉండాలండి యజ్ఞం అంటే హవిస్సు ఉండాలండి హవిస్సులు ఎందు యజ్ఞం మానస యజ్ఞం అంటే గొప్పదంటే అయితే మానసమైన హవిష్యం ఒకటి పెట్టండి మానసమైన హవిష్యే పెట్టండి సో కీర్ ఖాయంగా అని నేను ఒకసారి చెప్పాను చూడండి అలాగా మానసమైన హవిష్య మానస యజ్ఞం ఓకే అయితే హవిష్యను ఏమిటి సంపాదిద్దాం అంటే ఏముంది విరాట్ పురుషుడు ఉన్నాడు ఇంకా ఏమీ ప్రకటం కాలేదుగా పైన భూమి సృష్టించాడు దాంతో కలపద్దు మీరు ఆ మంత్రం ఆ రుక్కు అయిపోయింది అక్కడికి మళ్ళీ మొదటికి రండి కథ ఎప్పటికప్పుడే మొదటకు ఉంటుంది కథ సో విరాట్ పురుషుడు అలా నిలపడున్నాడు ఆయన్నే హవిష చేసి పత్పురుషేణ హవిష హవిష పురుషేణ హవిష విరాట్ పురుషుణ్ణే హవిష్షుగా భావన చేస్తాం అటువంటి హవిష్తోటి మేము యజ్ఞాన్ని భావన చేస్తున్నాము ఎవళ్ళు చేసిరి ఈ యజ్ఞాన్ని దేవాహ యజ్ఞం అతన్వత ఆ ఎత్తు గురించి చిత్త చింత చేయకండి ఎత్ అంటే యదా ఎప్పుడైతే అప్పుడు ఎప్పుడైతే అంటే అప్పుడు అనమాట సృష్టికి పూర్వమునందు దేవాహ యజ్ఞం అతన్వత దేవతలు యజ్ఞములు చేసినారు ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారండి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారంటే చూడండి విరాట్ పురుషుడి నుంచి ప్రకటమైనటువంటి క్రమంలో మొట్టమొదటి దేవతలు వచ్చారు ఆ తర్వాత మనుషులు వచ్చారు తర్వాత పశుపక్ష్యాదులు వచ్చాయి ఆ తర్వాత భూమి వచ్చింది స్వర్గం వచ్చింది ఇలాగనమాట కాబట్టి మొట్టమొదటి దేవతలు వచ్చారు ఆ దేవతలు ఏం చేశారంటే యజ్ఞం చేద్దాం అనుకున్నారు దేవతలు అలాంటి మా పనే చేస్తా ఇప్పుడు నలుగురు కలిశారనుకోండి రెండుగా భజన చేసుకుందాము లేకపోతే ఏదైనా ఒక సత్సంగం చేసుకుందాము అని అనేవాళ్ళు దేవతలు నలుగురు కలిసారే ప్యాకెట్ ఆడుకుందాం ఉల్లిపాయ పకోడీలవి తయారు చాయ్ పెట్టించో ప్యాకెట్ ఆడదాం అని మొదలుపెట్టారనుకోండి వీళ్ళు అసురులు రాక్షసులు అనుకోవడదు రాక్షసులు వేరే అసురులు అసుషు రమంతే ఇంద్రియ భోగములైందు రమించేవారు సో వీళ్ళు అసురు కాబట్టి వీళ్ళు దేవతలు కదా మరి మొట్టమొదటి వచ్చిన వాళ్ళు దేవతలు దేవతలు యజ్ఞం చేద్దామని నిర్ణయించారు దేవతలు ఉంటారు యజ్ఞం అతన్వత అతన్వత అంతే ఆ కురువ చేశారు అతను విస్తారే అని ధాతువు యజ్ఞం అంటూ మొదలు అంత పరిచేసిన టైప్ అవుతుంది అలా విస్తరించుకుంటూ పోతుంది సో మామూలుగా కూర్చున్నప్పుడు ఓ పేట దేవుడు భూమి పెట్టుకుని పీఠని పెట్టుకుని వీడు ఆచమనం చేసి కూర్చుంటాడు అలాగే వీడు ఆ పూజ వ్రతం పూర్తయ్యేపప్పటికీ సత్యనారాయణ వ్రతం పూర్తయి అంత పరిచేసినట్టు అయిపోతుంది దాన్ని అలా విస్తరిస్తుంది దాని లక్షణం అది కర్మ యొక్క లక్షణం సో వీడు కూడా ముందు ఇలా కూర్చుంటాడు తర్వాత కర్మ చేసేప్పుడు అవయవాల్ని విస్తారం ఉన్నది అవుతుంది కాబట్టి కర్మ యొక్క దానే తంత్రము అంటారు తను విస్తారే అతన్వత అనే ధాతువది యజ్ఞమును విస్తరింపజేసరి అంటే యజ్ఞమును చేసరి అని అర్థం సో ఎందుకు యజ్ఞం చేయటం అంటే ఇంకా సృష్టి ముందుకు సాగిపోవాలి ఈ స్టేజ్లో ఆగిపోకూడదు బాగా విస్తారంగా ఒక సమగ్రమైన సృష్టి ముందుకు సాగాలి అని దానికి కావలసినటువంటి ఇంపెటస్ ఇవ్వటం కోసం ఆ పవర్ని ఇవ్వటం కోసం యజ్ఞం చేశారు సో దేవతలు యజ్ఞం చేశారు యజ్ఞం చేయడానికి హవిస్సుకి ఇంకా ఇవి మనుషులు రావాలి హవిస్సు పురోడాశమోది తయారవు గోధుమలోవి వస్తే ఆ తర్వాత పురో హవిష్యు ఈ లోపల హవిష్యే ఉంది మనము ఏ విరాట్ పురుషులో భాగమై ఉన్నామో ఆ విరాట్ పురుషుణ్ణే హవిస్సు చేసి మానస యజ్ఞంలో ఇది మామూలుగా కథారూపంగా దేవాహ అనే పదానికి అవయవములు ఇవి ఇంద్రియములు అని కాబట్టి ఆ ఇంద్రియ దేవతలు కన్నుకి దేవత ఎవరు సూత్రులు ముక్కుకు దేవత ఎవరు పృథివీ దేవత దిక్కు దిగ్దేవత చెవులకు సో ఇలాగే నాలుకకు అగ్ని దేవత వాగింద్రియానికి అగ్నిదేవత సో రసనేంద్రియానికి వరుణుడు దేవత అయ్యి చంద్రుడు దేవత ఈ దేవతలందరూ ఇప్పుడు ఎలాగైతే ఈ దేహంలో అవయవాలు ఉన్నాయో అటువంటి విరాట్టుని కూడా అవయవాలు ఉన్నాయి బ్రహ్మాండ శరీరి ఆయన సో ఆ అవయవ రూపములుగా ఉన్న దేవతలు దేవతలు ఏమీ విరాట్టుకి భిన్నంగా ఎవరు లేరు ఆ దేవతలే ఆ యజ్ఞాన్ని చేశారు మానస యజ్ఞాన్ని శృతి కల్పించి చెప్తూ ఉంది ఆ మానస యజ్ఞంగానే ఈ సృష్టి అంతా వచ్చింది ఇలా చెప్పడానికి రెండు పర్పస్లు ఒకటేంటంటే మీరు ఆ విధంగా ఉపాసన చేయొచ్చు ఉపాసనారూపమైన యజ్ఞాన్ని చేయండి అది యజ్ఞం ధ్యానం అనే యజ్ఞం లేకపోతే కర్మరూపంగా మీరు యజ్ఞాన్ని చేయండి అని ప్రేరేపించడం కోసం ఆ మానస యజ్ఞాన్ని సృష్టి చెప్తోంది సరే ఈ యజ్ఞానికి అంతా మానసమేగా ఇక్కడ ఏం వస్తువు ఏం లేదుగా మరి ఆజ్యం ఏమిటి యజ్ఞం అంటే హవిస్సు అంటే చెప్పేశారు విరాట్ పురుషుణ్ణే హవిష్ కింద చేసేసారు ఉన్నది అయినా కాబట్టి బ్రహ్మాండ శరీరీ ఆ బ్రహ్మాండా హవిస్సు చేసేసారు సో మరైతే ఆజ్యం ఏమిటి ఆజ్యం అంటే నెయ్యి కాచిన నెయ్యికి ఆజ్యము ఆజ్యం ఏమిటి అంటే వసంత ఋతువు ఆజ్యము అస్స ఈ యజ్ఞానికి వసంత ఆజ్యం ఆసీద్ వసంతో అసీదాజ్యం వసంత ఋతువు ఆజ్యము వసంత ఋతువు అంటే ఒక కాలభాగానికి ఆజ్యముగా అక్కడ వర్ణన చేశారు ఇదే ఈయన రస్తరు యజ్ఞము హోమద్రవ్యములు కేవలము మానసికములే అని మనకు స్పష్టమవుతున్నది ఇది నిజమైన య్ఞమే అనడు పక్షమున అంటే మామూలుగా యజ్ఞం కర్మరూపంగా అలాంటి యజ్ఞం కాదు ఇది మానస యజ్ఞం అని తెలుసుకోవాలి ఎందుకంటే నిజమైన యజ్ఞ మెతుకులను అనుట పొసగదు ఇక్కడ అలా చెప్పుకొస్తున్నారు వసంతో అశాసీదాజ్యం అంటే వసంత ఋతు ఆజ్యమైనది గ్రీష్మ య అంటే చితుకుల కట్ట చిటుకులు అనే మాట విన్నారు చిటుకులు అంటే పుల్లలు వాటి కట్ట కడతారు దర్భతో కూడా కడతారు దర్భత్రాడుతో కడతారు ఇరవై ఒక్క చిటుకులు పోగేసి కడతారు దానికి ఇద్ధమహ అని పేరు ఆ కట్ట కట్టి బ్రహ్మన్ యుద్ధమాధాస్యే అని అంటాడు ఈ కర్మ చేసేవాడు విన్నవాళ్ళు ఎవరైనా వినుంటారు ఇలాంటి మాటలు ఎక్కడైనా పురోహితుడు వినుండొచ్చు అందుకోసం చెప్తున్నా గుర్తున్నవి బ్రహ్మన్ విన్నారా ఇలాంటి మాటలు విన్నారా ఎవరు ఆ చితుకుల వరకు విన్నారు ఇది కూడా వినండి అసలు వింటే తెలుస్తుందేమో చూడండి బ్రహ్మన్నిధ్మ మాధాస్యే యజమానుడు అంటాడు ఈ రోజులో యజమానుడు బదులు అన్నీ పురోహితుడే నేస్తాయి అన్నీ వీడే వీడికి వీడికి అండనికి నోరు తిరగద్దు ఎప్పుడైనా అన్నవాడు అయితే సో వీడి చేత అనిపించడం ఇది పెద్ద కార్యక్రమం బ్రహ్మన్ అనమంటే ఏదో అంటాడు యుద్ధమం మనమంటే ఎప్పుడు వాడు వాడి జీవితంలో యుద్ధమం అనే మాట అనలేదు ఇప్పుడు కొత్తగా ఉంటాడు అంచేది పోల్ని నేనే అనేస్తానని ఆ పురోహితుడు అనేస్తాడు న్యాయంగా అయితే యజమానుడు ఈ కర్మ చేసేవాడు అంటాడు బ్రహ్మన్ యుద్ధమాధాస్యే ఓ బ్రహ్మ అంటే బ్రహ్మగారు కూర్చుని ఉంటారు పురోహితుడు ఈ యుద్ధ్వాన్ని అంటే ఈ చిటుకుల కట్టను ఇక్కడ పెడతాను అని అంటాడు ఆ తర్వాత హోమం చేస్తారు అంటే ఆయన ఉంటాడు ఆధత్స్వ అంటాడు అక్కడ పెట్టు అది యుద్ధం తర్వాత హోమం చేస్తారు దాన్ని ఇప్పుడు ఇక్కడ యుద్ధం ఏంటంటే యజ్ఞంలో యుద్ధం ఏంటంటే గ్రీష్మరుతు యుద్ధం తర్వాత పురోడాశయం ఉంటుంది పురోడాశయం అంటే బియ్యపు నూకని వేయించి కొంచెం అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి కొంత నెయ్యి వేసి వేయిస్తారు కొంత నెయ్యి వేస్తారు దాని తర్వాత ఉంటుంది అప్పుడు దాన్ని ఇలా ఉండ చేస్తారు ఉండ చేయడం కాకుండా కొంతమంది గడుసు పురోహితులు ఏం చేస్తారంటే ఆ ఉండకి రెండు కళ్ళు ఓ ముక్కు ఇలాగ విభూతి రేఖలు ఇల్లన్నీ కూడా పెడతారు గడుసు పురోహిత దానికి ఒక ముఖం ఆకారాన్ని తీసుకొచ్చేస్తారు ఎందుకంటే వాడి చేతిలో ఉంటుంది పురోహితుడు నేను చూశాను ఆ పురోహితున్న చాలా గడుసు వాడివి బాగా చేసేవా అంటే మరి తెలియాలండి ఇలాంటి ట్రిక్స్ కొన్ని తెలియకపోతే జనాల్ని మెప్పించడం కష్టం అని చెప్పాడు చాలా దేవంతా కూడా అన్నానుకున్నాను సో అది పట్టీలా ఉంటుంది పట్టి అంటే ముద్ద ఉంటుంది కాబట్టి ఏ ఆకారంలో కావాలంటే ఆకారంలో చేయగలుగుతాడు కాబట్టి గడుసు వాడు రెండు చిల్లులు పెట్టి దానికి ముఖాకారం తీసుకొచ్చి అక్కడ అలా పెడతాయి పెడితే అక్కడ అప్పుడే ఓ దేవీ రూపంలాగా కనబడతాయి మంచిది చాలా సంతోషం అలాగే ఉండాలి కూడా వాట్ ఎవర్ అది పురోడాశం దాన్నే హవిస్సు అని అంటారు అంటే ఇంతకుముందు హవిస్సు వేరు ఈ హవిస్సు అది ఆ హవిస్ ఇంకో రకం హవిస్సు మొత్తం పురుషుణ్ణే ఒక హవిస్సు కింద అది వస్తుంది కదరా డోంట్ వరీ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హవిస్ యు విల్ నో ఇది నోకతో బియ్యం నోకతో చేసే హవిస్సు ఈ హవిస్సు ఏమిటండి శరత్ శరత్ కాలమే హవిస్సు అని ఈ విధంగా వసంత గ్రీష్మ శరదృతువులు నేలు చిటుకులును మెతుకులు ఓహో హవిస్ అంటే అంటాం ఆయన పాపం జాగ్రత్త బియ్యపు నోక అన్నాను కదండి మరి మెతుకులే అవుతాయిగా అనుట सगू काब्बी श्रुति की मन वाच्यर्थम दईकोन अटे लिटरल मीन लाक्षणिक ग्रहिंपल आयन पाप मंजे अगर आ मंत्र पूर्तिश्ताधय त्रिसप्त समधता दवायतंवा అబద్ధనం పురుషం పశుము ఇప్పుడు చితుకుల దగ్గరికి వచ్చాం ఈ యుద్ధంలో చితుకులు ఉంటాయి ఎన్ని ఉంటాయని చెప్పాను నేను పద్దెనిమిది అన్నానా ఇరవై అన్నాను కదా కరెక్ట్గా చెప్పాను కరెక్ట్గా చెప్పాను త్రిసప్త సమిధ క్రతాహ త్రిహి సప్త మూడేడులు మూడేడులు ఏడు పవిత్ర సంఖ్య ఎందుకంటే యజ్ఞంలో ఏడుతోటి ఉంటుందంతా మీరు ముండకోపనిషత్తులో చెప్పాను ఈ విషయాలన్నీ నేను सो so, सप्त अग्ने मंत्र पूर्णाहुति मंत्रा वीर विनारो सप्तते अग्ने सध सप्तिवा सप्त सप्तधा प्रियाणी सप्तरा सप्त धा यजि सप्त नीरापुर स्वाघतेन स्वाहा पूर्णाहुति मंत्र అంటే ముందు కొంత పూర్ణాహుతికి పూర్వరంగంలో పూర్ణాహుతి ముత్తరాంజుహోతి అని బ్రాహ్మణ వాక్యం చెప్తారు అంతిమంగా పూర్ణాహుతిని చేయాలి అనే బ్రాహ్మణ వాక్యం విధివాక్యం చెప్పి అప్పుడు ఈ మంత్రాన్ని చెప్తారు అది వేసేసిన తర్వాత అగ్నయే సప్తవత ఇదన్న మమ త్యాగం ఇది ఈ హవిష్ అగ్ని కొరకు ఎటువంటి అగ్ని సప్తవతే అగ్నయే ఏడు కలిగి ఉన్న అగ్ని ఏడు అనే సంఖ్యను కలిగి ఉన్న అగ్ని అంటే ఇప్పుడు మీరు కార్లో వెళ్తూ ఉంటే నైన్ నైన్ నైన్ నైన్ అంటే మీరు నవవాన్ గచ్చతి అని చెప్పచ్చు తొమ్మిది కలిగి ఉన్న వెళ్తున్నారు అంతే కదా మరి తొమ్మిది కలిగి ఉన్నారు కదా అలాగే అగ్ని ఏడును కలిగి ఉన్నాడు ఏమిటి ఏడు సప్తతే అగ్నే సమిత హే అగ్నే నీకు చితుకులు ఏడు ఏమిటివి రావి మర్రి మామిడి మోదుగు ఇలా నాలుగు చెప్పాను ఇంకో మూడు ఉంటాయి ఏదో నాలుగు చెప్పాను ఇంకో మూడు ఉంటాయి అన్నీ గుర్తుండవుగా ఇప్పుడు ఈ ఈ దత్తాత్రేయ మహర్షికి సంబంధం ఉన్న చెట్టు ఒకటి ఉంది దాన్ని ఏమంటారు మేడి అదొకటి కలుపుకోండి దాన్ని సంస్కృతంలో దానికి ఏదో పేరు నయ్యగ్రోధ ఉదుంబర అంటారు ఉదుంబర వృక్షం అది కూడా కలుపుకోండి ఐదు చెప్పాను అక్కడికి ఇంకో రెండు ఉంటాయి ఇవి ఏడు ఈ ఏడుతోటి ఆ ఏడు ఆయన యొక్క సమిధలు సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వాహ ఏడు జిహ్ఫలు నాలుకలు నాలుకంటే జ్వాల నాలుక ఈ ఏడేమిటో మీకు తెలుసు ఖాళీ కరాలి చె అని ముండగోప నక్షత్రంలో ఇష్టంది సో ఆ ఏడు నాకు మంత్రం పూర్తిగా గుర్తుకులేదు పర్వాలేదు ఖాళీ కరాలి రెండు ఉంటే మిగతా ఉన్నాయి సో సమిధ సప్త సప్త ఋషయ సో ఏడుగురు ఋషులు ఔర్గ్వేదంలో ఆ మంత్రాలను దర్శించిన ఋషులు అగ్ని యొక్క మహిమని చెప్పిన ఋషులు ఉన్నారు సో వశిష్ఠుడు వామదేవుడు విశ్వామిత్రుడు కూడా ఒక ఋషి ఈ ఋషులు ఏడుగురు ఋషులు ఏదో లిస్టు అక్కడ లిస్టు ఉంటుంది సప్త ఋషయ సప్తధామ ప్రియాణి ఆయనకి ఇష్టమైన ధామ అంటే నివాస స్థానములు ఏడు ఒకటి అగ్నిలోకం రెండు వేదవేత్త యొక్క నోరు అక్కడ అగ్ని ఉంటాడు అగ్ని ఉంటే కాలిపోదా అంటే కాలిపోదు అగ్నిదేవత వాగ్ వాగేంద్రియానికి అధిష్టాన దేవత ఇక్కడ ఉంటాడు అగ్ని అగ్ని ఉంటేనే మాట్లాడడం లేకపోతే మాటలేదు మాట అంటే జ్ఞానపూర్ణమైన మాట రావాలంటే అగ్నిదేవత యొక్క అనుగ్రహం ఉండాలి లేకపోతే ఉంది తల తోక లేకుండా ఏదో వదరూట కాదు కదా మాట్లాడడం అంటే అగ్ని యొక్క అనుగ్రహం ఇంకొకటి షమీ వృక్షం జమ్మి చెట్టులో అగ్ని ఉంటాడు శమీ గర్భాద్ అగ్నిమ్మతి शम ओक गर्भ में आयन उसे शमी वृक्ष लड़ू आयन को अभीष्टल धामग सप्तधा प्रिया सप्तोत्रा एवोड़ होत्रो उप्त धात्वा यजि ये युद्ध धातु देहल्ला सप्त धातुलामो देहल्ल में एडु धातुनाई मध्य मंसू मेधस्सु क्रोवु रक्त ఈ విధంగా ఏడు ధాతువులు అస్థి మూలుగును ఎముక లోపల మూలుగు అని అంటారు మధ్య బోన్ అది ఇలాగా ఏడు ధాతువులు ఉన్నాయి ఈ ఏడు ధాతువులు తోటి అగ్నికి సంబంధమా ఈ ధాతువులో కాదో ఏదో మొత్తానికి అదోసారి భాష్యం అటువంటి ఏడు ధాతువులు అంతా ఏడు ఏడు సప్తధాత్వా యజంతి సప్తయోని ఏడు యోనులు అంటే జన్మస్థానములు ఆపూణస్వా ఘృతేన ఇదిగో ఈ ఘృతాన్ని ఇస్తున్నాము నీవు సప్తవంతుడవు ఈ ఘృతంతో నీవు సంతుష్టుడవు కమ్ము సుమా అని ప్రార్థన ప్రీతుడవు కమ్ము ఆప్రుణస్వ యథస్వ అలాగా లోటు మధ్య సో స్వాహ అన్నది చెప్తా అగ్నయే సప్తవతే ఇదన్నమ్మమ్మ సో ఈ విధంగా సప్త ఇంపార్టెంట్ అంచేతనే ఇరవై ఒకటి అందరూ త్రిసప్త సప్త సమిధ కృతహ ఇరవై ఒక్క సమిధలు చేశారు సో ఈ స ఈ పరిధులు అని ఉంటాయి ఈ సమిధలే ఈ చిటుకులే పరిధులు పరిధులు అంటే పరిధి అంతే చుట్టూ పెడతారు ఇది ఎలాగంటే అగ్నిహోత్రం మీకు ఈ పూజాధికంలోకి వస్తుంది వచ్చేసేపుడు ఏం చేస్తారంటే నవావరణ పూజని ఇలాంటి పేర్లు వెళ్ళలేదు మీరు దేవీ పూజల్లో ఉంటారు ఆవరణలు చుట్టూ చుట్టూ కవ కవర్స్ ఆవరణ అంటే కవర్ చేసేది అవి తొమ్మిది ఉన్నాయని ఒక అర్థం అది ఆ పూజ ఇక్కడ పరిధులు అంటే చితుకులు ఎలా పెడతారంటే ఇక్కడో రెండో ఇక్కడో రెండో పెడతారు నాలుగు అలా నిలబెడతారు వాటిని అగ్నిహోత్ర అగ్ని కొండల్లో నిలబెడతారు తర్వాత ఇంకొక ఇక్కడో రెండో ఇక్కడో రెండు పెట్టారు నాలుగు అయ్యాయా ఓ చితుకు ఇలా పడుక్కోబెడతాడు ఇటువైపు ఇంకో చితుకు ఆరు అయ్యాయి కదా ఆరు చితుకులు ఇంకో ఏడో చితుక ఏమిటో తెలుసినా సూర్యుడు సూర్యుడు ఏడో చిటుకు అలా చెప్పింది శృతి సో ద్వాదశ సూర్యుడు ఏడో చితుకని చెప్పింది న పురస్థాత్ పరిదధాత్యాదిత్యోహ్యేవోద్యం పురస్తాత్ ద్రక్షాగస్య పహంతి అనో మంత్రం పురస్తాత్తి పరి న తూర్పు వీడు తూర్పు వైపు తిరిగి హోమం చేస్తాడు ఈ మూలలో ఈ మూలలో ఇటు ఇటు పరిధులు పెడతాడు తప్పిస్తే తూర్పువైపు పెట్టద్దు ఎందుకంటే తూర్పువైపు ఆల్రెడీ చితుకు ఉన్నది ఏమిటండి ఆ చితుకంటే సూర్యుడే చితుకు సూర్యుడు చితుకేమిటాయా అంటే మండుతున్నాడు కదా ఈ చిటుకును మాత్రం మండివేగా అంచేత అదే చితుకు అని అలాగ వ్యవస్థ చేశారు ఈ చితుకులు దేనికన్నా పెట్టడం అంటే రాక్షసులు రాకుండా కాపాడడం మరి తూర్పువైపు నుంచి రాక్షసులు దూరేస్తారేమో ఏం దొరరు సూర్యుడు కాపాడతాడు సో ఆదిత్యోహ్యేవోద్యన్ పురస్థ ద్రక్షాదృశ్య పహంతి ఆయన ఉదయిస్తూనే తూర్పు వైపు నుంచి రాక్షసులు రాకుండా చేస్తారు రాక్షసులు ఎవరండి సూర్యుడు రాకుండా చేసే రాక్షసులు ఎవరండి చీకట్లండి చీకట్లనే రాక్షసులు వాళ్ళకి ఓ పేరు కూడా చెప్పారు మందేహాహ అని పేర్ల రాక్షసులు బ్రాహ్మణంలో తైత్రే బ్రాహ్మణంలో చెప్పారు సో నేను వేదార్థం చెప్పడం మానేశాను ఈ మధ్యని చెప్పట్లేదు వేదార్థం చెప్తుంటే ఇటువంటి సమాచారాన్ని అలా గుట్టల తవ్వి పోస్తూ ఉండొచ్చు ఓ పుస్తకాలు చూసి చెప్పాలి వెం భావన చేసి చెప్పి వెంకవుగా మందేహులు అనే రాక్షసులు మందేహులు అంటే మందమైన ఇహ ఈహ అంటే సంకల్పశక్తి విజ్ఞాన బుద్ధిశక్తి మందమైన బుద్ధిశక్తి గలవారు ఉంటే అజ్ఞానము అని అర్థం అంతే కదండి మందవాడు మందుడు అంటే అర్థం ఏంటి ఆ రాక్షసుడు అంటే అజ్ఞానాన్ని చీకట్ల కింద రాక్షసుల కింద వర్ణించారు సూర్యుడు ఆ అజ్ఞానాన్ని పోగొడతాడు ఆత్మజ్యోతి ఆత్మ అనే సూర్యుడు హృదయంలో ఉండే అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు అనే అధ్యాత్మంలో ఆ రకంగా ఆ విధంగా కనెక్షన్స్ ఉంటాయి కర్మలో ఈ కనెక్షన్స్ ఈ రూపకములు ఈ ఈ గంభీర్ లోతైన అర్థము సిగ్నిఫికెన్స్ ఇవన్నీ పక్కకి తోసేసి కర్మం చేయాలి ఎందుకంటే ఇవన్నీ పెట్టుకుంటే కర్మ సాగదు తెమల్దది కర్మలాగా సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్ అని అదలా ఇటు గ్రోసపానిట్స్ వలలలాగా పెరిగిపోతూ ఉంటుంది తెమల్దది ఈ అర్థాలు పర్థాలు పట్టు కూర్చుంటే భోజనాలు ఉండవు ఇంకా పోటీ అప్పటికే ఒంటిగంటే అయిపోతుంది ఏ కర్మ అయినా ఒంటకండి అయిపోతుంది నక ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు అలా కర్మ సాగుతూ ఉంటాయి కాబట్టి కర్మ తేమంతం ఇప్పుడు ఒంటి గంట అవుతుంది స్వామీజీ ఇంకొకటి మిగిలిపోయింది చేయమంటారా వద్దంటారా అని అడుగుతాడు పురోహితుడు వచ్చి వద్దని మనం ఎందుకు చెప్తాం అలా అడిగితే ఇంకొకటి మిగిలిపోయింది మొత్తం ఏడు హోమాలు చేయాలంటే చాలా వినయంగా అడుగుతాడు ఆయన వచ్చి ఏడు హోమాలు చేయాలి స్వామిజీ ఆరు హోమాలు చేసాం ఇంకొకటి మిగిలిపోయింది చేయమంటారా వద్దంటారా అంటాడు వద్దని ఎందుకు చెప్తానండి నేను చేయండి అంటారు సరే అదిగో స్వామీజీ చేయమన్నాడని చెప్పేవాడు మొదలు పెడతాడు అది మొదలుపెట్టి మళ్ళీ సంకల్పం చేసి మొదలుపెట్టేవాడు ఒంటిగిండం పావయింది అది పూర్తయ్యేవిడి రెండు ఉన్నారా అప్పుడు స్వామీజీ మీరేమన్నా కొంత ప్రసంగం చేస్తారా ఏమేమి ప్రసంగం సో ఇవన్నీ అనుభవాలు ఇలాంటి అనుభవాలన్నీ పడిపడిపడి దండం పెట్టి కూర్చుంటున్నా ఇక్కడికి వచ్చి ఎనీవే మందేహ దేహం కాదు అది మంద ఈహా పదం అలా ఉంది ఒకసారి విద్యారంగస్వామి తీసి చూద్దాం ఏమైంది ఆరణ్యకంలోనే ఉంది ఆరణ్యకంలో ప్రథమ ప్రశ్న అరుణ ప్రశ్న అంటారు రెండోదాన్ని స్వాధ్యాయ బ్రాహ్మణం అనేది అంటారు రెండో ప్రశ్న దాంట్లో ఆరంభంలోనే ఉంది తీసి చూడొచ్చు పుస్తకంలోనే ఉంటుంది కూడా చూద్దాం ఎనీవే సో ఈ పరిథలు పెడతారు చుట్టూ అంచేతనే మీకు ఈనాటి కర్మకాండంలో పూజాధికంలో కూడా చుట్టూ రంగవల్లిలు పెట్టడం అనేది ఏవో పెడుతూ ఉంటారు దారాలు కట్టడం దారాలు ఎందుకు కట్టేయటం ఇలాగా ఇలా దారాలు కట్టేస్తారు దారాలు ఎందుకు కట్టేస్తున్నారంటే ఆ పరిధుల స్థానంలో లోపలికి ఆ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఏమి లోపల దూరకుండా దారాలు కట్టేస్తారు ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు వివాహంలో కూడా ఇలా దారాలు కట్టేసి ఇది ఒకటి కార్యక్రమం దానికి ఏదో పేరు గుర్తు రావట్లేదు నాగవల్లి నాగవల్లి అంట నాగవల్లి కాదండి నాకబలి సంస్కృతంలో నాకబలి వీళ్ళు ఏం చేస్తారంటే సంస్కృతం రాదు కర్మ ఎందు పర శ్రద్ధ ఉంటుంది సంస్కృతం అయితే రాదు దాంతో అంకురార్పణం అది అంకురార్పణం కాదు అంకురారోపణము అంకురములను ఆరోపించుట అంకురారోపణము అని అంత ఛాదస్థంగా ఎందుకు అంకురార్పణం ఆ నాకబలి నాకబలి అని పలకడానికి కష్టం నాగబల్లి ఏదో పిచ్చి అలాగే రాంగ్గా పలికి దానికి అర్థం చెప్పే ప్రయత్నం కూడా చేయటం ఏదో నాగ అంటే పామని వల్లి అంటే తేగని ఏదో పిచ్చి అర్థం చెప్పడం అది నాగవల్లి కానీ కాదు అసలు అది అది నాకబలి ఇలాంటి పిచ్చి పిచ్చి పిల్లమో ఉంటారు జనం సంస్కృతం రానంతసేపు సేఫ్ మీరు ఎన్ని చేసినా నడుస్తుంది సంస్కృతం వస్తేనే కష్టాలు నేను ఎనీవే సో ఇవి ఏడు పరిధలు ఆరు ప్లస్ ఒకటి ఏడు పరిధలు అలాగని ఏడే ఉన్నాయనుకోద్దు మళ్ళీ ఏడు మళ్ళీ ఏడు త్రిసప్త సమిత కృతాహ అది ఐద్మలో ఉన్నాయి ఇదంతా ఎవరు చేశారండి దేవాహ దేవతలు ఇవన్నీ కూడా చేశారు ఈ పరిధల్ని వీటిని వాళ్ళే ఏర్పాటు చేశారు సో ఈ పరిధిలు ఏమిటి మరి మానసయజ్ఞం కదా ఇరవై ఒకటి ఏమిటో अगर आज इच्छा मनस यज्ञ इरवे द्वादशमासा पंचर्तवस्त्रय इमे लोक असावादि एकक विघुंश ने वंत्र दैर्ग विचे पन्न मसाल द्वादश मसा पंचर्तव ऋतु आर का आर अन मेरे अगर पंचर्तव अटे आर आर नेला शिष्य ऋतुना अंत मुं ऋतु तो कल హేమంత శిష్యరములకి తేడా ఏ ఉండదు కొంచెం చలి ఎక్కువ తక్కువ అంతే తేడా అది పెద్ద విషయం కాదు కాబట్టి ఆ రెండు ఋతువులు కలిపేసి ఒక్కటే ఋతువు చేసేయండి హేమంతం శిషిరాన్ని తీసవతలు మరి కాబట్టి నాలుగు మాసాలు ఋతువు అది ఇంచుమించు ఒకలాగే ఉంటుంది వెదరు కనుక ఐదు ఋతువులు అయిపోయాయి ద్వాదశ మాస పంచర్తవహ త్రయ ఇమే లోకాహ మూడు లోకాలు ఎన్నో కడికి పదిహేడు మూడు అసావాదిత్య ఏకవిఘుంష అదిగోహిస్తున్నాడు ఆదిత్యుడు ఆయన నిర్వహి అయిపోయింది త్రిసప్త సమిత కృత అంత మానసయజ్ఞం ఇంకపోతే పశువు ఉంటుంది యజ్ఞానికో పశువు ఉంటుంది ఏ కాబట్టి ఇప్పుడు పశువు ఎవరో అంటే ఇంకెవరు విరాట్ పురుషున్నే పశువు చేసి పారాయణ అది హవిస్ అంటే యత్పురుషేణ హవిష పశురూపమైన హవిస్సు మామూలు ఈ పిండితో చేసిన హవిస్సు కాదు పిండితో చేసిన హవిస్సు శరత్కాలం శరద్ధవి అబద్ధనన్ పురుషం పశు పశువుని యూపానికి కడతారు అబద్ధనన్ సో బంధిస్తారు కడత కట్టడం బంధించడం అంటే కట్టడం కాబట్టి ఆ విరాట్ పురుషుణ్ణే పశువుగా వాళ్ళు భావన చేశారు ఆ మానసికమైన యజ్ఞంలో విరాట్ పురుషుణ్ణి పశువుగా యూపానికి కట్టినారు తజజ్ఞం బరిహిషిప్రవక్షన్ను పురుషంజాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే ఓకే ఇప్పుడు యజ్ఞం తం యజ్ఞం యజ్ఞం అంటే యజ్ఞపురుషుడు అని అర్థం కాబట్టి తం యజ్ఞం అంటే తం పురుషం యజ్ఞమునకు సాధనముగా ఉన్నాడు హవిష్యైనాడు ఈ పురుషుడు ఇప్పుడు ఇది విరాట్ పురుషుణ్ణి యజ్ఞపురుషునుగా మనం భావన చేసుకున్నాం కాబట్టి ఆ యజ్ఞమునకు సాధనమైనటువంటి ఆ విరాట్ పురుషుణ్ణి वाले बरहिषि प्रोक्षण बरहिषिंटे यज्ञ नर्थ यज्ञ यज्ञेट यज्ञ यज्ञपुरुषुड़ना अट्ञस्वरूपना तम आ विराट पुषुनी बरहिषि सप्तमे यज्ञ बरहिष्टे यज्ञन अर्थम बरहिष्टे दर्भ अर्थम को बट बरिहिषिंटे यज्ञ अनेंथ बरिहिषि न देय అని ఒక విధి ఉంది అంటే యజ్ఞంలో వెండి ఇవ్వకూడదు బరిహిషి రజతన్న ధేయం వెండిని యజ్ఞంలో ఇవ్వకూడదు యజ్ఞంలో బంగారం ఇవ్వాలి లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలి కానీ వెండిని ఇవ్వరాదు అని ఒక విధి కర్మలో భాగం ఉందంతా కూడా బరిహిషి రజతన్న సో బరిహిషి అంటే యజ్ఞే అర్థం అక్కడ దర్భన అర్థంగా దర్భలో రజతం ఏమిటి యజ్ఞే అర్థం అలాగే ఇక్కడ కూడా తమ యజ్ఞం బర్హిషి స్నౌ ప్రోక్ష ఇప్పుడు పశువుని ప్రోక్షణ చేస్తారు అంటే నీళ్లు తలుతారు అలాగే ఈ విరాట్ పురుషుడు మీద నీళ్లు తల్లిరు బ్రహ్మాండం అంతా నీళ్ళలా తలుతారండి అంటే మానసికంగా బ్రహ్మాండాన్నంతా పశువుని చేసేయాలండి మానసికంగా నీళ్లు తొలగమే మహాభాగ్యం అది చేసి మానసికంగా అన్నీ చేయొచ్చు అలా చేశారు పురుషం జాతమగ్రత సో ఈ యజ్ఞ పురుషుడు ఎవడండి అయినా పురుషుడైనా యజ్ఞం పురుషం ఆయన పురుషుడైన పూర్ణుడైన పరమాత్మే ఆ రూపంగా బ్రహ్మాండ దేహిగా ఆవిర్భవించిన విరాట్ పురుషుడు ఆయన మొట్టమొదటి పుట్టినవాడు ఆయన అగ్రతహా జాతం పురుషం యజ్ఞం బరిహిషి ప్రోక్షం అటువంటి పురుషుణ్ణి మానసికంగా వాళ్ళు ప్రోక్షణ చేశారు చేసి ఆ విధంగా తేన అంటే ఆ పురుషుని ద్వారా ఆ పురుషుణ్ణి సాధనంగా చేసుకుని బ్రహ్మాండ పురుషుని దేవాహ అయజంత దేవతలు యజ్ఞమును చేసినారు చేసి వాళ్ళు ఏమైపోయారంటే ఆ యజ్ఞమును చేసిన కారణంగా సాధ్యా ఋషయ వై వై అంటే నిశ్చయముగా వాళ్ళు సాధ్యా అంటే సాధన సంపన్నులైనారు సృష్టి సాధనయోగ్యులైనారు అంటే భవిష్యత్తులో సృష్టిని చేసి సృష్టిలో ఇంకా మనుష్యులు ఇలాంటి సకల ప్రాణులు సృష్టించటం సృష్టి ముందుకు వెళ్ళటం నానాత్వము విస్తరించటం అది కర్మకాండ యొక్క లక్షణం కర్మకాండ కర్మీ విస్తరించటానికి ఇష్టపడతాడు కర్మ చేసుకునేవాడు ఎలా ఉంటాడంటే పది మంది ఇప్పుడు పా పో పాతకాలం వాళ్ళు ఎలా ఉండేవారంటే పంపకో పది మంది రావాలి ఇంట్లో ఏవో తో తోరణం కట్టాలి బాజా భజంత్రిలు మోగాలి సన్నాయమేళం రావాలి పది మంది భోజనాలు చేయాలి వడ్డించాలి అలా అనుకునేవారు అలా విస్తారంగా ఉండేవారు ఎక్స్పాన్సివ్గా ఉండేవారు ఇప్పుడేమిటి న్యూక్లియర్ కన్వర్జెంట్ మన ఇంటికి అవకూడదు సో నేను నా భార్య రెండు సోలలు బియ్యం వడ్డేసుకుని తినేసి దిన్ని కడిగేసుకొని లోపల పెట్టేసుకోవాలి ఇంకేదైనా పొట్టు కొంచెం మిగిలితే ప్లాస్టిక్ సంచిలో వేసుకుని పెట్టుకుంటే మొన్నడు పొద్దున్న తినొచ్చు అని ఈ విధంగా ఇది అమెరికన్ కల్చర్ ఇది రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవడం అన్ని పొట్లాలు కట్టేసి మొన్నాడు వాడుకోవచ్చు మళ్ళీ మైక్రోవేవ్లో అవాయిడ్ చేసుకొని భక్షించవచ్చు ఏది పారయకూడదు కొంచెం దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎదరో వాళ్ళకి పెట్టకూడదు మనమే ఎంతసేపు మన కడుపుకే ఇది న్యూక్లియర్ సో ఒక రకంగా ఈ న్యూక్లియర్ పీపుల్ వీళ్ళు వేదాంతులు ఎందుకంటే వేదాంతి అకర్తృ అభోక్తుగా వీడు కర్మను వీధులు పెట్టేశాడు వీళ్ళు వేదాన్న అంతయంతి వేదాంతిన వేదాలకు అంతం కలిగించేస్తారు అంటే ఆ కర్మలన్నింటినీ కూడా కర్మల్ని విధిపెట్టేశారు భోగపరాయణలు అయిపోయే గృహస్థులు కర్మలేం చేస్తున్నారు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడమే పెద్ద కర్మ వాడు పెద్ద కర్మ కర్మిష్ఠ అనమాట అర్థం వాడు తద్దనం పెట్టాడంటే గొప్ప కర్మ సమనిష్ఠుడు అని మనం వర్ణించాల్సి ఉంటుంది అలా తయారయ్యారు కర్మలేం చేస్తున్నారు కర్మ మోహం లేదు సో కనుక వీళ్ళు సాధ్యాహ అంటే సృష్టి సాధన యోగ్యులైనారు సాధన సంపన్నులైనారు ఆ యజ్ఞం ఎప్పుడైతే చేసాడో ఆ యజ్ఞం యొక్క పవరు అది వాడికి ఎక్స్పాన్షన్కు ఉపయోగిస్తుంది కర్మ కర్మిష్ఠులు అలా ఉంటారు దే వాంట ఎక్స్పాన్షన్ సో వాళ్ళు చోటు చాలుతుందో చాలుదో అని అనుకోరు ఎక్కడో ఒకటి నడువు అలుస్తారు ఏముందిలే చిన్న కొంపలో ఎంతమందో చిన్న సర్దుబడి చేసేస్తారు బికాజ్ మనిషి హృదయం ఎక్స్పాన్సివ్గా ఉంటుంది కాబట్టి మిగతా అన్నీ సెట్రైట్ అవుతూ ఉంటాయి అలాగే ఆ విధంగా వాళ్ళు యజ్ఞం చేసి సాధ్యులైనారు అంతేకాకుండా ఋషయ ఏ ఋషులు కూడా అయినారు యజ్ఞము యొక్క ప్రభావం చేత గొప్ప గొప్ప తత్వాలని తెలుసుకునేటువంటి ఋషులు ఆ మానస యజ్ఞం యొక్క ప్రభావం చేత ఆత్మతత్వాన్ని దర్శించేటువంటి జ్ఞానులు ఋషి దర్శనాథ్ జ్ఞానులు కూడా అయినారు ఆ మానస యజ్ఞము చాలా గొప్పది కాబట్టి మనం కూడా చేసుకోవాలి అటువంటి మానస యజ్ఞాన్ని ఇంతవరకు వర్ణించింది దేనికంటే అప్పుడేదో వాళ్ళు చేశారని కాదు మన వల్ల చేయాలి తస్మాత్ యజ్ఞాత్వహుత సంభృతం పుషదాజ్యం పశుకుక్రే వాయవ్యాను అరణ్యాంద్రామ్యాశ్చయే ఆ దేవతలు యజ్ఞం చేసి మానస యజ్ఞాన్ని ఆ విరాట్ పురుషుణ్ణి ఆ యజ్ఞ పురుషుణ్ణిగా భావన చేసి ఆరాధించి మానసికంగా ఆ తర్వాత ఈ సృష్టిని ముందుకు కొనసాగించినారు విరాట్ పురుషుని స్థానంలో వీళ్ళు సృష్టికర్తలుగా అవాంతర సృష్టికర్తలు మెయిన్ సృష్టికర్త ఆయనైతే వీళ్ళందరూ అవాంతర సృష్టికర్తలు నిజానికి ప్రతి యంగ్ మ్యాన్ వాడు ప్రజాపతి అవాంతర సృష్టికర్త ఈశ్వరుని సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళేగా యంగ్ మెన్ అండ్ విమెన్ కనుక వీళ్ళందరూ సృష్టికర్తలు అన్నప్పుడు దేవతలు సృష్టికర్తలు అన్నంలో అభ్యంతరమే కనుక వాళ్ళు ఏం చేశారంటే ఆ యజ్ఞాన్ని బేసిస్గా చేసుకుని సృష్టిని ముందుకు తీసుకువెళ్ళినారు మంచిది తస్మాత్ యజ్ఞాత్ ఆ యజ్ఞము వలన అది అది ఎటువంటి యజ్ఞము అది సర్వహుత సర్వరూపుడైన పురుషుడు సర్వము విరాట్ పురుషుడు కదండి సర్వము అంటే అటువంటి సర్వరూపుడైన విరాట్ పురుషుడే హుత హోమద్రవ్యముగా కలిగిన యజ్ఞం ఆయనే హవిష్గా చేసి పెట్టారు కదా వీళ్ళు మానస యజ్ఞం అటువంటి సర్వహుతము అని వర్ణించదగిన ఆ యజ్ఞము వలన సకల ప్రాణులు పుట్టినవి ఏం ప్రాణులు పుట్టేయండి పశువును చక్రే తాను పశువును చక్రే ఆ సృష్టించినారు భూలోకంలో పశువులు సృష్టించబడ్డాయి ఎటువంటి పశువులు అరణ్యాన్ అరణ్యంలో ఉండే సింహములు పెద్ద మొదలైన పశువులు సృష్టించబడ్డాయి గ్రామ్యాశ్చయే గ్రామాల్లో అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ అంటే ఆవులు గేదెలు కుక్కలు పిల్లులు మొదలైనటువంటి డొమెస్టికేటెడ్ యానిమల్స్ కూడా ఆ యజ్ఞం యొక్క పవర్ తోటే ఈ దేవతల చేత సృష్టింపబడినవి అయితే ఇంకా ఏం సృష్టింపబడ్డాయి సంభృతం పురుష రాజ్యం నాలుగు వాక్యాలు నాలుగు వాక్యాల్లోనూ ముందు వెనకల్లా మొత్తం అంతా కవర్ చేస్తాను ఏది వీధులు కొంచెం ముందు వెనక్కుంటుంది చక్రే అని ఉంది కదా తస్మాత్ యజ్ఞాత్ చక్రే అని ఇంకా వెర్బుతోటి కలిపాను చక్రెంటే చేసను సు క్రియేటెడ్ క్రియేటెడ్ వాట్ అంటే పశువు ఏం పశువులు అరణ్యాన్ ఏ గ్రామ్యాశ్చ తాన్ అనమాట గ్రామ్య పశువులు ఏమి వాటిని కూడా ఇంకొక వాక్యం మిగిలిపోయింది సంభృతం పుషదాజ్యం చూడండి యజ్ఞంలో యజ్ఞం పశువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది పశువు కేంద్రస్థానం పశువు అంటే ఆవు ఉందనుకోండి అవు పాలు ఇస్తుంది అవు పాలు యజ్ఞంలో వాడతారు సో పయసా జుహోతి పాలే హోమం చేస్తారు తర్వాత దధనాజుహోతి ఐంద్రయాగమని సో ఇంద్రుడి ఇంద్రుడికి ది హోమం చేస్తారు ద్ధనాజుహోతి పెరుగుతో హోమం చేస్తారు తర్వాత ఆజ్యేన జుహోతి నెయ్యి హోమం చేస్తారు నవనీత హోమం చేస్తారు ఇవన్నీ కాకుండా పృషద పృషత్ పురుషద్ అంటే నాకు గుర్తులేదు ఐ థింక్ సో నాకేమైనా అనిపిస్తుందంటే పురుషత్ అంటే విరక్కొట్టిన పాలు అంటే అదేమవుతుంది అది పనీర్ పనీర్ పనీర్ పెరుగు నెయ్యా అన్నారా పెరుగు కలిసి నెయ్యా సరే అయితే దధిమిశ్రిత మాజ్యం ఈసుకాళ్ళు పురుషరాజ్యం మంచిది అంతే అదే అర్థం గీక్ మిక్స్డ్ విత్ గర్డ్స్ అంతేనండి దట్ ఈజ్ సెటిడ్ విరక్కొట్టింది కూడా చేస్తారు దానికి ఏదో పేరు ఉంది పనీర్ అని మనం అనుకున్న పేరు వైదిక నామధేయం ఏదో ఉంది దానికి అది నాకు గుర్తు రావట్లేదు ఆ పురుష ఏదో ఉంది సమయానికి గుర్తురాదు గుర్తొచ్చినప్పుడు చెప్తాను అది కూడా వాడతారు యజ్ఞంలో అలాగే ఇక్కడ ది పెరుగును నెయ్యి కలిపాయి అంటే కరెక్ట్ కాంబినేషన్ యాజ్ ఫార్ అస్ వ్యూయర్ కన్స్ పెరుగులో నెయ్యి వేసుకుంటే మనకి ఇమడదు కానీ అగ్నిహోత్రుడిగా నెయ్యి ఉంటాయి పెరుగులో నెయ్యి వేసుకుని మీరు తిని చూడండి ఏమవుతున్నాం నెయ్యి ఉంటుంది అంతే ఆజ్యం ది మిశ్రం అవును అంతే అర్థమైందండి పురుషదాజ్యం అని పేరు దానికి పురుషదాజ్యం దిమిశ్రం ఆజ్యం అంటే అలా చేస్తారులేండి నేతిని పెరుగుని కలిపి హోమం చేస్తారు దాన్ని సంభృతం సంపాదించినారు అంటే ఇప్పుడు యాక్చువల్ మెటీరియల్స్నే సృష్టిలో భాగంగా క్రియేట్ చేశారు ఆ తర్వాత పశువులు వచ్చాయి కదండి పశువులు వచ్చేప్పటికీ ఆ పశువుల నుంచి ఇవన్నీ కూడా తయారైనయి ఇవన్నీ కూడా లభించినాయి సంపాదించినారు సంభృతం అంటే సంపాదితం అని అర్థం ఇంకొక పదం మిగిలిపోయింది వాయవ్యాన అంటే పశువులకి వాయవ్యములు అని పేరు వాయువ్యము అంటే వాయువు దేవతగా దేవతా బహుత్వాన్ని చెప్తుంది వేదం ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాం ఇప్పుడు నా నో నోరుకి వాగేంద్రియానికి అగ్నిదేవత రసనకి వరుణుడు దేవత ఇళ్ళ దేవతల యొక్క బాహుల్యాన్ని చెప్తున్నాం కదా అలాగే సృష్టిలో చూసుకుంటే మనుష్యులకి దేవత ఒకడు ఆవులకి దేవత ఒకరు ఆవు సురభి నందిని ధనువు ఇవన్నీ ఇలాగంటి కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఉంటున్నారు ఆవులకు దేవత సురభి అని అది పురాణంలో వేదంలో ఇంకో రకంగా వేదంలో ఏం చెప్పారంటే పశువులకు దేవత వాయువు అని చెప్పారు వాయవస్థోపాయవస్థ అసలు ప్రారంభం యజుర్వేదం ప్రారంభం పశువుతోటి ప్రారంభం అవుతుంది విషయత్వోర్జత్వ వాయవస్థోపాయవస్థ అని ఆ మంత్రం అదే పశువుల గురించే సో బఫీర్ యజమాన పశువు పాహి అని వస్తుంది ఆహా వాయవ్యము అంటే పశువులకి వాయవ్యము అనేటువంటి ఎబ్జెక్టివ్ వాయుదేవతా కాన్ పశువు అని ఇక్కడ విద్యార్ స్వామి వాయుదేవతగా కలిగినవి పశువులు అంచేతన దానికి శృతి వాక్యం ఇచ్చాడు వాయవస్థానం ఉంది కదా వాయవస్థేత్యాహ वायुर्वा अंतरक्ष्यक्ष अंतरक्षदेवत्या खलु पशव वायव एव नापर दाती अ्राह्मण सो अं वायवस्थने पदा व्याख्यान चे ब्राह्मण वाक्या सो so अंतरक्ष अंतरक्ष वायुुदेवत की अंतरक्षा आये अध्यक्षुड़ अंतरक्षे अट्मास्फिर् दाखान अध्यक्षुड़ ఈ అంతరిక్షమునందు పశువులు ఉంటాయి అని అలా వ్యవస్థ చేశారు మానవులు భూమి మీద అంతరిక్షంలో పశువులు అని అలా దేవతలో భూ భూవర్లో అలా చెప్పారు సందర్భంలో కాబట్టి పశువులకు దేవత ఎవరంటే అంతరిక్షమునందు సంచరించే వాయువు పశువులకు దేవత కనుక పశువులకు వాయువ్యములు వాయువు దేవతగా గలవి అర్థం కాబట్టి అటువంటి వాయువ్యములైన పశువులను ఆయన సృష్టించిన ఆ యజ్ఞం యొక్క పవర్ చేత సృష్టించారు తస్మాత్జ్ఞాత్వృతమాని జజ్ఞరే ఛందాగుంశి జజ్ఞరే తస్మాత్ జుస్తస్మాద జాయత ఆ యజ్ఞము నుండే అన్ని పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు జగత్తంతా యజ్ఞం నుంచి పుడుతారు జగత్ అంటే వైదికుని దృష్టికోణంలో నుండి జగత్తు చూడాలి బిజినెస్ మ్యాన్ దృష్టితో జగత్తు ఓ రకంగా ఉంటుంది వైదికుడు దృష్టిలో జగత్ ఇంకో రకంగా ఉంటుంది ఎవరి దృష్టి వాడిది సో పొలిటీషియన్ దృష్టిలో ఆల్టుగెదర్ భిన్నంగా ఉంటుంది ఎవడు చూసి ఇది వాడు చూస్తారు వైదికుడు దృష్టిలో జగత్ అంటే ఇలాగే ఉంటుంది ఇది పురుషరాజ్యం పశువులు వాయు వాయుదేవతాకములైన పశువులు ఇలా ఉంటుంది పరిధలు సో ఇటు ఎనివే సర్వహుత సర్వాత్మకుడైన విరాట్ పురుషుడే పశువుగా కలిగిన యజ్ఞం అది ఆ యజ్ఞం నుంచి రుక్కులు సామలు పుట్టినవి అంటే ఆ మానస యజ్ఞం నుంచి రుక్కులు అంటే ఋగ్వేద మంత్రములు సామను సామలు అంటే సామవేద మంత్రములు పుట్టాయి మరి యజుర్వేద మంత్రాలు అవి పుట్టాయి యజుస్తస్మాద జాయితా నుండిగా యజుర్వేద మంత్రములు కూడా ఆ మానస యజ్ఞం నుంచే పుట్టాయి ఇంకా ఏం పుట్టాయి తస్మాత్ ఛందాంసి జజ్ఞరే ఛందస్సులు ఛందస్సులు అంటే మేటర్స్ ఛందస్సులను కూడా ఒక స్వతంత్రమైన దేవతలా అన్నట్టుగా వర్ణిస్తారు సో అలా వర్ణిస్తారు గాయత్రి ఛందస్సు గాయత్రీ దేవతను మనం మనం పూజేయట్లేదు ఏమన్నాడు గాయత్రి ఛందసామహం అన్నాడు గాయత్రి అంటే ఛందస్సు మేటర్ ఛందస్సులు అనేక ఉన్నాయి గాయత్రి త్రిష్పు అనుష్టుపు పంక్తి అని ఇలా ఎన్నెన్నో చంద మా ఛందఫ్ ప్రమా ఛందఫ్ ప్రతిమా ఛంద అని అలా లిస్ట్ ఆఫ్ ఛంద ఎన్నెన్నో ఛందస్సులు ఉన్నాయి ఆ ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు గొప్పది అది నేనే అని శ్రీకృష్ణుడు అన్నాడు ఆ ఛందస్సును మనం దేవతగా మనం ఆరాధిస్తున్నామా లేదా అలాగే ఛందస్సులన్నింటినీ దేవతగా పదిని భావించేటువంటి సందర్భం ఉంటుంది సో గాయ ఆ ఛందస్సులు ఏవైతే అవన్నీ కూడా ఆ మానసయజ్ఞం నుంచి పుట్టినవి తస్మా అశ్వా అజాజంతే కేచోభయాదావోహయ్ఞరే తస్మాత్ తస్మాత్ అజావయ సింపుల్గా ఉంటుంది ఇంకా మెయిన్ డిఫికల్ట్ ఆ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయటమే కొంచెం జాగ్రత్త పడాలి మనసు కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోతే పదాలన్నీ ఈజీగా తెలుస్తూ ఉంటాయి తస్మాత్ అశ్వాహ అజాయంత ఆ మానస యజ్ఞం నుండే అయితే మానస యజ్ఞంలో యజ్ఞ పురుషుడు అయినా ఆ విరాట్ పురుషుని నుండియే అశ్వములు పుట్టినవి గుర్రములు పుట్టాయి ఇంకా ఏం పుట్టాయి ఏకే గుర్రములే కాకుండా క్రింద పైన పలు వరసలు దంతముల వరసలు క్రింద కూడా ఉంటాయి అటువంటివి పుట్టాయి అవి అటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పుట్టాయి అంటే ఏమంటే కింద పైన కాకుండా కేవలం కిందో లేకపోతే కేవలం పైన ఉండే దంతాలు ఉండేవి కూడా ఉంటాయా అంటే ఏమో ఉంటాయేమో అలాంటివి ఉంటే ఉండదు సుమోష అంటే ఆయన అంటారు ఏ కేచిత్ ఊర్ధ్వ అధోభాగయో ఉభయో సంతి అవి కూడా పుట్టాయి అశ్వవత అశ్వానికి అలా ఉంటాయి అలా అశ్వం ఒక్కటే కాదు అశ్వజాతికి చెంది అశ్వతరి అంటే కంచరగాడిద ఆయన ఇచ్చాడు అక్కడ అశ్వతరి కంచగాడిదలు అశ్వతరాశ్చ కంచరగాడిదలు మొదలైనవి అంటే గ్రైండింగ్ టీత్ కలిగినవి ఉభయాదత గ్రైండింగ్ టీత్ అంటే ఇప్పుడు టీత్ ఇప్పుడు పెద్ద పులుకునే ఉభయాదత అని వర్ణించరు దాన్ని కోరలు కలిగింది అని వర్ణిస్తారు ప్రధానంగా కింద కూడా ఏవో ఒక రెండు చిన్న పళ్ళు ఉంటాయి కానీ కూరలు ఉంటాయి కూరలు కింద పైన ఉండవు ఒకచోటే ఉంటాయి పైనుంచే ఉంటాయి అలాగే ఎలా కొందనుకోండి కూరలు ఉంటాయి దానికి కాదు ఉభయాదత మీ అంతే గొర్రాలు ఇవి గడ్డి నెవిలు ఏం చేస్తాయంటే ఆ గెడ్డి నోట్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేస్తాయి అవి ఉభయాదతహ మనుషులు కూడా ఉభయాదతహలో పడితే పడచ్చు బట్ ఇక్కడ పశువుల గురించి మాట్లాడుతున్నాం కనుక గొర్రములు కంచర గాడలు ఇటువంటి గ్రైండింగ్ టీత్ కలిగినటువంటి ఆ పశువులు జన్మించినవి అలాగే ఇంకా గాలహ ఎద్దులు ఆవులు కూడా జు జన్మించాయి మరి అజ అవి అంటే మేకలు గొర్రెలు కూడా అజ అవి అంటే గొర్రె అజ అంటే మేక సో ఇవి కూడా పొట్టేలు అలా ఉంటాయి మళ్ళీ వెరైటీ ఇవన్నీ కూడా ఆ యజ్ఞం నుంచే జన్మించినవి ఇది వైదిక వైదికుడు జగత్తును చూసే దృష్టి వైదికుడు ఇలా చూస్తాడు వాడికి ఇవి కనపడతాయి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కనపడుతుంది పొలిటీషియన్స్కి ఓట్ బ్యాంక్స్ ఇవి ఇవి వేదాంతులకి ప్రాణము సతు చితు ఇవి వాడికి కనపడుతుంది పంచభూతాలు పంచీకరణం ఈ వీడి గోల కర్మ కర్మట వాళ్ళకి ఇవన్నీ ఎందుకంటే అజాక్షీరేణ జుహోతి అని ఉంది ఈ రుద్రాధ్యాయం చూసారా శతరుద్రీయ హోమం అది అజాక్షీరేణు జుహోతి మేకపాలతో హోమం చేయాలి మరి వాడికి వైదికుడికి మేకలు కనపడకపోతే ఇంకేం కనపడతాయి అర్కపర్ణేన జుహోతి జిల్లేడాకుతో హోమం చేయాలి ఉదం జుహోతి ఉత్తరం వైపుగా హోమం నిలబడి తిష్టన్ కూర్చుని చేయకూడదు ఉత్తరం వైపుగా నిలబడి చేయాలి ఇలాగా కాబట్టి అలా వాళ్ళకి ఆ హోమాలు చేసే పద్ధతిలో ఉన్న వాళ్ళకి అవే కనపడుతూ ఉంటాయి అవే తెలుస్తూ ఉంటాయి సప్తాన్న హోమాంజుహోతి సప్త అన్నముల హోమములను చేయగలను ఏమిటి ఆ సప్త హోమములు గోధుమా ఆశ్చమే ముసురాశ్చమే ప్రియంగవశ్చ్యమే అవశ్యమే శ్యామకా ఆశ్చమే నీవార ఆశ్చమే అంటూ ఇలా ఉన్నాయి అవన్నీ అన్నాలు గింజలు సీరియల్స్ అవన్నీ సంపాదించుకుని వాటిని వండి ఒకదాని తర్వాత ఒకటి ఆ మంత్రాలతో హోమం చేయాలి అంత హోమద్రవ్యాలు పశువులు పాలు పెరుగులు వాన్ని విరక్కొట్టివి నెయ్యి ఇవే కనపడతాయి వైదికుడి దృష్టికోణ జగత్ అంటే ఇదే జగత్తు వీడికి ఆ జగత్త సృష్టింపబడింది అని వర్ణిస్తారు మిగతావి కూడా ఉంటాయి బట్ దీజ్ ఆర్ ది మెయిన్ థింగ్స్ అర్థ ద్వాదశీమాహా ఇంకా పన్నెండో రుక్కు దగ్గరికి వచ్చాం యత్పురుషం వ్యదధు అతిథావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కాూ రూపాదా ఇది రేప్లాశ్వం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సాపణస్ ఒక్క మనవి ఒక్క నిమిషం షెడ్యూల్ ఒక్కసారి అనేసుకుందాము రేపు శనివారం తొమ్మిదింటికి బ్రహ్మసూత్ర శనివారమే కదా రేపు సో మళ్ళీ సాయంకాలం నాలుగున్నరకి సంస్కృతం ఆరు గంటలకి గీత ఆదివారం ఎగ్జాక్ట్లీ సేమ్ షెడ్యూల్ తొమ్మిది గంటలకి బ్రహ్మసూత్రము నాలుగున్నరకి వ్యాకరణం నారాయణ వచ్చేస్తాడా వచ్చేస్తా ఓకే సో ఆరు గంటలకి మళ్ళీ గీత రేపు ఆదివారం రాత్రి నేను ఎక్స్ప్రూస్ భావంలో ఉంటాడు వీడు అలా ఉన్నవాడు ఈ దేహంలోనూ ఇంకో దేహంలోనూ ఇంకో దేహంలోనూ కూడా సమానంగా ప్రకటమవుతూ ఉండే ఆ ప్రాణతత్వము నేను అని వీడు ఇప్పుడు చాలా కష్టం అంచేతనే ప్రాణోపాసన అనేది ఒకదాన్ని ఉపనిషత్తులో బోధిస్తారు అలా ఉపాసన చేయగా చేయగా వాడికి తెలుస్తుందా ఇదంతా ఒకటే ప్రాణం అని తెలిసినప్పుడు వాడు ఇటువంటి వీటికి అతీతంగా ఉంటాడు ఎదరవాడు ఎంత హానిని చేసినా కూడా వీడు తెచ్చుడు అలా ఉండగలుగుతాడు ఎదరవాడు హానిని చేసినా కూడా ఆశీర్వదించగలుగుతాడు ఎందుకంటే ఈ హానిని చేస్తున్న వాడిలో ఉండే ప్రాణము ఈ హాని చేయబడే దేహంలో ఉండే ప్రాణము ఒకటే అని వాడికి తెలుస్తూ ఉండదు ఈ నోస్ తిట్ అది ఉండే రహస్యం కాబట్టి ఇక్కడ ఆ విషయం కూడా ఇక్కడ చెప్పబడింది దేహే సర్వస్య భారత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 వాళ్ళ దృష్టిలో ఆత్మలు వేరే ఆత్మలు ఎందుకు వేరని అడిగారు ఒకసారి అడిగితే వాడు అంటాడు దేహాలు వేరు కదా అంటాడు ఏమిటో దేహాలు వేరు కాబట్టి ఆత్మ ఎందుకు వేరవుతుంది అంటే ఆత్మకి దేహానికి విడదీయరాని సంబంధాన్ని వాడు కల్పిస్తాడు కాబట్టి ఇంకా ఆ ఆలోచన మార్గంలో ఏకత్వం తెలిసే ప్రసక్తే లేదు అంచేతనే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పి ఏకత్వం ఏమి ఉండదు వాళ్ళు చెప్పి ఏకత్వం ఏమిటో తెలుసునండి మా దేవుడే ఒక్కడే కరెక్ట్ అయిన దేవుడు అది వాళ్ళు చెప్పే ఏకత్వం అదేండి ఏకత్వం ఎందుకంటే ఈ ఏకహా ఏకహా అని అక్కడ అద్వితీయ అని ఏం చేయాలి వీటిని అవతల పారాయలేరు కదా ఉన్నాయి కదా కాబట్టి దాన్ని వాళ్ళు ఎలాగ దాన్ని డిస్టార్ట్ చేసేస్తారంటే ఏకహ అంటే మా కరెక్ట్ అని తర్వాత సర్వస్ ప్రాణిజాత్యా దేహే వనే అయం దేహీన వధ్య ఈ మొత్తం ప్రాణి సమూహంలో కొన్ని కోట్ల కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నాయి ఏ ఒక్క ప్రాణి యొక్క దేహము నశించినా దేహము వధింపబడినా వధింపబడుట అన్నది ఆ కాంటెక్స్ను బట్టి యుద్ధం కాంటెక్స్ట్లో ఏ ప్రాణి యొక్క దేహము వధింపబడినా ఆ దేహీ ఆ దేహములో ఉండే ఆత్మ మాత్రం నవ్యంపబడుట లేదు ఎస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాని ఉద్దిశ్య నం శోచితుమర్హసి ఈ యస్మాత్ వాక్యానికి ముందు పెట్టండి యస్మాత్ సర్వస్య ప్రాణిజాత దేహే వద్యమానే అవి అయందేహీ నవధ్యతే ఎందువలన అయితే ఏ ప్రాణి మరణ ఏ ప్రాణి యొక్క దేహము నశించినా కూడా ఆ ప్రాణి యొక్క దేహంలో ప్రకటమయ్యే ఆత్మతత్వము నశించుట లేదో తస్మాత్ అందువలన భీష్మాది ఇప్పుడు వీడు దుఃఖిస్తున్నది సకల ప్రాణుల గురించి కాదు అర్జునుడు దుఃఖిస్తున్నది సకల సకల ప్రాణుల గురించి ఎప్పుడు దుఃఖించడం అందుకే సర్వాణి భూతాన్ని అని అలా చెప్తారు ఆ సకల ప్రాణులలో ఏవో కొన్ని ప్రాణుల గురించి వీడు దుఃఖిస్తూ ఉంటాడు మొత్తం అన్ని కవర్ చేయటం కోసం సర్వాణి ఏం చెప్పినా నీవు ఏ భీష్ముడు మొదలైన వాళ్ళు మరణిస్తారని నువ్వు దుఃఖిస్తున్నావో ఆ దుఃఖము నీవు చేయుట తగదు ఎందుకంటే భీష్ముని భీష్ముడు అంటే అర్థం ఏంటి దేహమా లేకపోతే ఆత్మయా దేహము అంటే అది ఎలాగో నశించిదే ఆత్మ అంటే అది నశించదు కాబట్టి ఇంక నువ్వు దేనికోసం దుఃఖించటం कबटी नी दुखचुटक संदर्भमेमू ले तरत श्लोक स्वधर्मी चावेक्ष्य नविंपर्हसी धर्मुद्धाश्रेय क्षत्रिश न विद्य दी स्वधर्मोपनिषत्नार श्लोका ఇది రేపు క్లాస్ ప్రోజెక్ట్ ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణమ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిషాంతిశా హరిపణమస్తూ